స్తోత్రం నిన్న పరిశుధుడ మైమోన్నతుడ సరశక్తి మంత్రుడ జీవంగల ప్రభాకే వందనాలు ప్రభా నిన్న తండ్రి నీకే వందనాల్ అబ్రాహాం ఇస్శాఖ యాకప్ల దేవా నా దేవా నీకే వందనాలు ప్రభా పొద్దున్న శాతం మమ్మల్ని ఎంతగానే కాచి కాపాడి భద్ర నీకే వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు కోట్లాది వంద నాలుగు ప్రభా యేసు దేవా ఏసు ప్రభ ఇచ్చిన నీకు వంద నాలుగు ప్రభా ఇక్కడ పాఠశాల పొందండి వాకం చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభ రాణి బిడ్డి నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి వచ్చిన పతకబిడ్డను ఆశీర్వదించి బలపరచండి దీవి రాకే పతన పరుశ పర్చిని రాకడకి ఇస్తపరుచుకోమని నజరనే వేడుకుంటున్నాం తండ్రి కీర్తన నూట మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయము కీర్తన నూట మొదటి రెండు వచనాలు నా ప్రాణమా ఎహోవాను సన్నతించము నా అంతరంగమున నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా ఎహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేని మరొకను నా పేరు సంపత్ కుమారు మరి డిసెంబర్ ఇరవై తొమ్మిది సంవత్సరంలో నా వివాహం జరిగింది ఆ పిమ్మట మరి నా భార్య తను సైంటిస్ట్ ఇంజనీర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ సంస్థలో ఆమె ఇంజనీర్ సైంటిస్ట్ గా పనిచేస్తుండే ఆ తర్వాత నైన్టీ లో తొంభై సంవత్సరంలో మాకు బాబు ఆ తర్వాత నైన్టీ లో పాప ఏప్రిల్ ఏప్రిల్ ఆ రీతిగా ఇద్దరు పిల్లలను మాకు ఈ ఆ క్రమంలో జరుగుతున్న క్రమంలో మరి రెండు కి ముందు తను క్యాన్సర్ నిర్ధారణ అయింది అనేక హాస్పిటల్ తిప్పాము వాళ్ళు కూడా మాకు హోప్ లేదని చెప్పడం జరిగింది ఆ క్రమంలో పిల్లలు చిన్నవాళ్ళు మేము మరి చంద్రశేఖర్ సారు భాస్కరు ఈ రీతిగా అనేక మంది సేవకులు మా యొక్క గృహాన్ని దర్శించి తన కొరకు ప్రార్థించి మరి ఒక విధమైనటువంటి సపోర్ట్ మాకు ఇవ్వటం జరిగింది తను సెంట్రల్ గవర్నమెంట్లో ఆ ఉద్యోగ రీతిలో పెద్ద పొజిషన్లో ఉన్నందుకు దాన్ని దేవుడు మాకు సహాయం ఏంటంటే మరి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మరి జరిగినటువంటి ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నిటి కూడా దేవుడు అద్భుత రీతిగా ఒక కోటి రూపాయల వరకు ఆ యొక్క ప్రభుత్వం నుండి రావటం జరిగింది అదే ప్రమద ప్రథమం ఆ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జరిగినటువంటి ఆ యొక్క బట్టి చూసినట్లయితే అయితే నేను అదైతే పడలే కాకపోతే అందరూ నిరుత్సాహపడటం మరి పిల్లలు అంత ఒక నిరాశ వాళ్ళు ఉండే మా అత్తగారి సైడు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండే ఎవరు అయితే ఆ క్రమంలో నేను నేను వయంశీలో పనిచేస్తున్నాను వయంశీలో మరి నాకు యొక్క సమయం కూడా ఉండేది హాస్పిటల్కి తీసుకపోవటం తీసుకురావటం కీమోస్ ఇవ్వటము రేడియేషన్ ఇవ్వటము మరి నానా విధమైనట్టు హాస్పిటల్ మరి డాక్టర్స్ ను ఇంట్లో పనిచేసుకోవాలి పిల్లలకు ఉండి పెట్టాలి స్కూల్లో వదిలిపెట్టాలి మళ్ళీ హాస్పిటల్ తీసుకపోవాలి ఇదే క్రమం అయితే మూడు నెలలకు రెండు నెలలకు రేడియేషన్ తర్వాత లివర్ కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీశారు అపోలో హాస్పిటల్లో మళ్ళీ అక్కడనే మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ స్ప్రెడ్ అయింది మొత్తం శరీరం శరీరంలో అంటే మరి లంగ్స్కు ఎఫెక్ట్ కావటం తర్వాత బ్రెయిన్కి ఎఫెక్ట్ కావటం ఈ విధంగా క్యాన్సర్ అనేది ఆ విధంగా వృద్ధి చెందుతుంటుంది మన శరీరంలో కాబట్టి దేవుడు అన్ని విధాల సహాయం చేస్తూ ఆమేను ఎప్పుడో డాక్టర్లు చెప్పింది ఎప్పుడో దాన్ని కొద్దిగా మీరు తీసుకపోరి అనవసరంగా ఇక్కడ పెట్టకండి యాభై లక్షలు అయితే అది ఇది అని చెప్పి ఆ పల్లెలో చెప్పారు ఇంకా మేము వేరే అంతా ఏ శోదలు అక్కడక్కడ తిప్పుతూ ఉన్న క్రమంలో మా భార్య ధైర్యంతో నుండి నాకేం కాదు నేను మీరు అన్నట్లుగా అని ఆమె డాక్టర్లకు చెప్పింది డాక్టర్లు అవునా అని చెప్పేసి అక్కడ పంపించేశారు తర్వాత ఏషోదల్లా ట్రీట్మెంట్ అయింది ఒక యాభై అరవై కీమోస్ ఆ రోజులలో క్యాన్సర్ తక్కువ మందికే ఉన్నది కానీ ఈమె మీద ప్రయోగం చేశారు ఏది రేడియేషన్ కీమోథెరపీ ఈ మెడిసిన్ ఒక్కొక్క ఇంజక్షన్ మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా ఉండేది అట్లా ఇచ్చి మొత్తం శరీరంలో అది ఒక విషపూరితమైనటువంటి ప్రభావం చూపెట్టింది అయినా తను ఒక ధైర్యంతోనే ఉన్నది చివరిగా క్యాన్సర్తో చనిపోకుండా మరి తను రెండు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఒక జాండీస్ జాండీస్తో చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది ఆ తర్వాత పిల్లలు చిన్నవాళ్ళు పిల్లలను చూసుకుంటా మరి నేటికి ఆ విధంగా ఉన్నాము మా బాబు పెళ్లి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితము ఏప్రిల్ నాలుగున చేయడం జరిగింది వానికి ఒక బాబు తర్వాత పాప తను కూడా పీజీ వరకు చదివింది ఒక నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఇండియాలో పనిచేసి ఇప్పుడు కెనడా దేశంలో మరి ఉద్యోగ రీత్యా కన్నా పర్మనెంట్ సెటిల్కి దేవుడు అవకాశం ఇచ్చాడు తను వెళ్ళింది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఆ ధైర్యపడకూడదు ఏది వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఏది వచ్చినా ధైర్యంతో ఎదుర్కోవాలి నా భార్య చనిపోయినప్పుడు నేను అందరూ అందరూ వచ్చి ఏడుస్తున్నారు కొన్ని సంఘటనలు చూస్తే మనకు ఏడుపు వస్తుంది కానీ మేము చూసినాము ఆమె అవస్థలు పడేది బాధపడేది శ్రమ పడేది ఇబ్బంది ఆమె ఆ రూమ్లో పడుకొని తగ్గితే ఈ రూమ్ నుండి నేను పరిగెత్తాలి ఆ రాత్రి పూటనే ఆమెకు ఏం ఆ లిక్విడ్స్ ఇవ్వటం అదంతా ఫుడ్ ఫుడ్ ఇవ్వటం వాటర్ ఇవ్వటం కాబట్టి దేవుడు ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆత్మనిర్భరతను కలిగజేసి నేటి వరకు మంచి ఆరోగ్యంను ప్రసాదిస్తూ నడిపిస్తున్నాడు ఆ యొక్క గొప్ప దేవుడు మన దేవుడు ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు కానీ మనం విశ్వాసంలో దేవుని ఎప్పుడైతే ఓజాడతామో అడుగుతామో మన విన్నపములు ఆయనకు మొర పెడతామో అంతేకాకుండా ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్థుతించే వరంగా ఉండాలి కీర్తించే వారంగా ఉండాలి ఆయన ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్ర విధానాలు విధి విధానాలను పద్ధతులను మనం ఎల్లప్పుడూ తూచా తప్పకుండా ఈ యొక్క వాక్య నెరవేర్పులో మనం ఉంటూ మన విశ్వాస కొనసాగింపు మన జీవితంలో మనం జరిగించాలని ఈ రీతి మీ యొక్క సిద్ధపాటును బట్టి గృహమును దేవుడిచ్చినటువంటి యొక్క ఆదరణ సంతోషము సమాధానము మరి నేటి దినాలలో మనకు కావాల్సింది ఆయన కృప నిరంతరము మనకు తోడై ఉండాలి ఆయన మనకు భద్రపరిచేవాడు సంరక్షించేవాడు కాపాడేవాడు మనల్ని ఎల్లప్పుడూ మనకు మన అవసరాలను తీర్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి అట్టి దేవుని బట్టి మరొకసారి నేను ఈ రీతి అయినటువంటి సాక్ష్యం ఇస్తూ ప్రభు నాన్న నామాన్ని గణపరచాలని మీకు కూడా నయందని ఉన్నటువంటి యొక్క ఆశను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ Sotiram chalintamun Sotiram chalintamun e Yeh Sotam duning vellullu sajansi Yeh Sotam duning vellullu sajansi Sotiram chalintamun Sotiram chalintamun పాపవలే తాకా దీవ్రములు కాస్త నా పెంచేలా పెంచం చే కము కిలో డా దా కారో కిలో జీవో కృపాలా తో పా సజీవ శరీరము సమర్పించ సజీవయా గముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుగా శోకాత్మను నీతి నకిం తెలు స్ృతి మార్గము పాలు శో రాజా మార్గములు పలు శోధనలు రాగా సమాన్ని జయించుటకు విశ్వాసముని చిన్ని జయించుటకు విశ్వాసముని చి క్రం చెల్ క్రం చెల్ సువోసువాతను పాఠీలు పోసు కొణిను పాఠీ పా ఎంత భాగ్యముని చిరీ ఏం పాడిపా ఎంత భాగ్యముని చితి స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లి paade da hallelujah marana ka hallelujah paade da hallelujah marana ka hallelujah sada paade da hallelujah ప్రభు యేసు ప్రభుయేసు సోత్రం చెల్ తోల్ ప్రభుల పాల్గొందుకు ముందు రవలో పాల్గొందుకు ముందు ఆయన జీవితాలు పరీక్షించుకుందాం రక్తలో పాల్గొనే ముందు మనము ఒకసారి మనం మనం విమర్శ చేసుకోవాలా పరిశీలించు ఇందులో మనం పాల్గొందాలా లేదా తప్పులు అపరాధాలు ఉంటే ఆయన సంధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధతను కలిగి ఇందులో పాల్గొనే యోగ్యత నాకు ఈ ప్రభాని ప్రభు సంధిలో మనం అడుగుతాం మమ్మల్ని పవిత్ర మమ్మల్ని పవిత్ర కలిసి పరిస్థితి యువత కలిసి క్షమించింది నిర్దిష్టమైన ప్రభుత్వ విధానాలు హైడ్రాన్ ఎకరోడిజాలవని షేర్ల మంచిని నిర్దేశిస్తుంది. అది ఒక స్థితిలో ఉండి మరొక హైడ్రాన్ తో చర్చల ద్వారా కాస్త మధ్యలో చేసుకొని విలసను పొజిషన్ సంబంధిత న్యూస్టన్. దీని సంభావ్య భద్రతను బజెట్ సపోర్ట్ పొందుతుంది. కాబట్టి మనం తోటి సంపదల నష్టాల వలన సిద్ధమండి బంక్లశాలలు తీయవచ్చు. తమ అందరిని సుతికి పంపించడం అనేది పరిపాలన. అందుకే పరిపాలన కార్యాలయం నుంచా పొరబొ తాను అప్పగింపు స్త్రీ ఒక రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కోరికైన నా శరీరము ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏసు క్రీస్తు ప్రభు చెప్పాను స్తోత్రం అయినా పరిశుద్ధి ఎంతో వన్నాాలైన మేము ఇంకొన పాపులు మైండగా మమ్మల్ని ఎంతగానో ప్రభా ప్రేమించి కలువేసినైనా మీరు ఎంతగానో మా కొరకు శ్రమ అనిపించిన మీ శరం ఎంతగానైనా నలగొట్టబడింది ఎంతగానో గాయపరచబడింది కేవలం మా కొరకు ప్రభావం అనిపించిన ఎంతో వన్ ఈ క్షణం మేము జ్ఞాపకం చేసుకోండి మీ శరం లేని శక్తి మాకు దయచేయండి పశువుతో మాకు దండి అయినా మేము పాల్పంతుండగా ప్రభావం మీ యొక్క పరిశుద్ధ దయచేయండి యేసు క్రీస్తు పరిషద్ నామం ప్రార్థిస్తాం తండ్రి కొత్త కావాల్సెత్తుల చేతులు పైకించండి ప్రేమే పాపీ నిద ప్రేమా ప్రేమావేదిన ప్రేమాచి ేమా మరణము కాలేమైన ప్రేమ ది నో చే మరణా కంటేమయ్య ప్రేమ దీ నందు ప్రేమాశ మయ ప్రేమా నాస్తిమే సుని ప్రేమా శో పాద ప్రేమా పాని ప్రేమా పాపి నిమిన ప్రేమా నాకై మరణించి జీవమి జయమి మై మరిచే నాకై మరణించి జీవమి జయమిషి దాన మరిచే ఆశర్యమీ నేమా కల్వారీలోని ప్రేమ మరణము అంటే బలమైన ప్రేమది నన్ను చేయించని ప్రేమ చర్యమైనా ప్రేమ గల్బరిలో ప్రేమ మరణము కంటే అలమైనా ప్రేమది నన్ను జై నీ ప్రేమ ఆచర్యమైనా ప్రేమ ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి ఇది రక్తం కృత నిబంధన అనేకుల కొరకు నిందింపబడిన నూతన నిబంధన తము దీని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు చెప్పాను స్తోత్రం అయినా పరిశుద్ధి జీవమగల కండి నీకెంతో అందాలిసాగా ఆ కలవరిసిల్లోనైనా నా తండ్రి మా పాపములన్నింటి మీరు భరించిన నేను నాయన మీరు మా పాపం కడిగి పవిత్ర నేను చివరి బొట్టు వరకు ప్రభావ మీ రక్తాన్ని మా కొరకు కాచినారు పాపం లంటి తుడిచి వేసినా పశువుల పరిచిన ఈ క్షణం జ్ఞాపకం చేస్తాం ఎంతో వందనాలు కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటున్నాము క్షణం మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ మీరు రక్తం లేని శక్తి మాకు దయచే మీకు పరిశుద్ధతో మాకు దయచేయమ ఇందులో మేము పాల్గొంటుండగా ప్రభావ మీ యొక్క పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు అందరూ కనుగ్రహించేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనా తండ్రి పాత్ర చిన్న ప్రేమా చిన్న ప్రేమా విడా ప్రేమది ఎన్నడు ఎడబాయని ప్రేమ విడాడని ప్రేమది ఎన్నడు ఎడబాయని ప్రేమ ప్రేమా ప్రేమా మరనాో కంటే వాళ్ళ మైనా ప్రేమ దే నో చెయ్యనీ ప్రేమా మరణో కంటే వాళ్ళ మైనా ప్రేమ దే నో చెయ్యనీ ప్రేమా శర్యమయన ప్రేమా నాస్తిచిన ప్రేమా నా చూ పిన ప్రేమా నాచి న ప్రేమా నా చూపి ప్రేమా నాగ మారు గి మో గాడీ కన్నీ తుడే నాకై మించ ఆశయమైన ప్రేమాని ప్రేమా మరణము కంఠే బలమైన ప్రేమది నన్ను జయించేమా మరణాంగు కంటే బలమైన ప్రేమ దే నన్ను ప్రేమా జైనా ప్రేమా రుడైనా సాలు చిత్రి గమా సయా నీచే నైయా విరో బ సయ ఆ ప్రకార సూత్రం అయినా పరిశుద్ర గొప్ప దేవా నీకు ఎంతో వందాలైనా గొప్ప దేవా యొక్క షరత్మ మీరు పాల్గొందిన ప్రభావం ఇందులో పాల్పొందే యోగ్యత మాకు ఇచ్చినారు ప్రభావం నీకు ఎంతో వందనాల ప్రభావం కృతజ్ఞతలు అర్పించుకుంటున్నామైనా ఎవరు కలిని ధన్యత మీరు మాకు నీకు ఎంతో వందనాల ప్రభావం ఇంకా ఎంతో మంది ఇందులో పాల్గొనలేదు ప్రభావం వాళ్ళందరూ ప్రభావాల చిత్రాల ప్రభావం మీకు సమర్పించుకోలేగనా ఓ పాప క్షమాపణ మారుమని స్పంది ప్రతి వాడు వేసుక్రీస్తల వాపసం ఇందులో పాల్గొందే యోగ్యత మీరు దానా ప్రతి హృదయాలు మీరు పరిశీలించండి ప్రాభం మీతో ఆకర్షించుకోండి ప్రభానికి ఎంతో వందన ప్రభావం ప్రార్థన చేసినాం నైనా ప్రతి ప్రార్థన సరి చేరింది ప్రభాయనాటన్నిటి మీరు జవాబిచ్చినారు ప్రభా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావ నా దేవానికి ఎంతో వందనాలు కుటుంబంలో ప్రతి సమస్య నుంచి మీరు విడుదలించినారు ప్రభుత్వ నా దేవానికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి నా దేవం మీరు ఆకడ పర్యంతరం ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభా మీ బల దగ్గరకు మేము అనేకులు నడిపించాలా ప్రభావ నాయన ఇంకా ఎంతో మంది రాలేదు మీ బల దగ్గర నడిపించాలా ప్రభావ అరీతిగా ప్రభావ నైనా మరణం గురించి మేము ప్రకటించాలా ప్రకటించాలి అనేకులకు సాక్ష్యం ద్వారా మేము ప్రకటించాలా అలాంటి కృప మాకు అందరికి ముఖ్యంగా ఈ గృహాన్ని అనుగ్రించడం నా దేవానికి ఎంతో వందనాలు అక్కడ తోరకుందేశు ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలి ప్రతి క్షణం నేను మీద భయం వణుకు కలిగి మేము జీవించాలి భయభక్తులు వల్ల జీవితం మాకు అందరికి అనుగ్రించ చేసిన తే కళ్ళు మూసుకొని దేవుడికి వర్ణాలు చెప్దాము వందనాలు కృతజ్ఞతలైనా నీకే స్థుతులు సార్ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలను చెల్లించుకుని చిన్నాం అల్లెల్లు థ్యాంక్ యూ లాడ్ వందనాలు ఏసయ్య వదనాల్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూసెస్ వందేసయ్య గోఫల్ దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాన్ని చెల్లించుకొని is a connection is there thank you lord jesus hallelujah devutanaina mamale glory to lord hallelujah ashanti the second period of the assembly of the world we are going to go to the past that is can I take a video shall I take a video devulam nilly to the same దేవుని వాక్యాన్ని మనం కొంతసేపు ధ్యానిస్తున్నాం సాధారణంగా మన సేవా పరిచర్యలో చెప్పబడే వాక్యాలు కొంచెం కఠినంగా ఉంటాయి ఐ మీకు తెలుసు కదా ఎందుకు కఠినంగా ఉంటాయంటే అవి నీ హృదయ అంతరంగంలోకి పోయి చచ్చుకోపోయి శోధిస్తాయి తర్వాత ఏం చేస్తాయి రాతి లాగుండే హృదయము బద్దలు కావాల్సిందే రాళ్ళు బండలాంటి హృదయం బద్దలు కావాలా సరే కొన్నిసార్లు నాకు తెలుగు రాదు రవి బ్రదర్ నాకు తెలుగు పదాలు ఎందుకంటే మేమంతా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాం ఎక్కువ సరే సేవా పరిచర్లు చేసినప్పుడు తెలుగులో మాట్లాడక తప్పదు తనలో రావు పదాలు కాబట్టి వీళ్ళు అందిస్తూ ఉంటారు నాకు కొన్ని పదాలు ఇక పరశుధరావు బ్రదర్ లాగా నేను మాట్లాడలేను తెలుగు ఆయన స్వచ్ఛంగా మాట్లాడతాడు తెలుగు నేను కూడా ఆంధ్రవాడనే కానీ పెరిగిందంతా తెలంగాణలో ఎవరు చెప్పండి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అసలు ఎవరు తెలంగాణ వాళ్ళు కాదు నేను ఒకసారి జ్యోతి కేసిన కేసీఆర్ కూడా తెలంగాణ కాదు అట్లా చెప్తావు కదంటే ఆయన ఆధార్ కార్డు చూపియండి చెప్తాను ఆడ ఎక్కడ పుట్టిందంటే ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అక్కడ అంతేనా ఎవరికైనా కదా ఎక్కడ పుట్టినా అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అడ ఆధార్ కార్డ్ తీస్తే ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది తెలంగాణ ఉండదు నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే ఇది ఈ వాక్యాలు కొంచెం మీరు సహించాలా భరించాలా ఈ జీవితంలో మీ జీవితంలో మార్పులు రావాలా ఎక్కడ వేసిన కొంగాలు అక్కడ ఉండడానికి జీవితం కదా తర్వాత క్రైస్తవ జీవితము అంటే కేవలం అదొక మతము అనుకుంటారు కానీ కాదు అని నేను ఎన్నిసార్లు రుజుపరిచిన వాక్యాలలో మీకు తెలుసో తెలియక అని చెప్తుంటాను కదా మీరు తెలుసో తెలియక యుద్ధంలోకి వచ్చాను యుద్ధ భూమికి వచ్చినాక ఏం చేస్తారు చెప్పండి పోరాడతారా పరిగెత్తి వాపసు వచ్చేస్తారా పరిగెత్తి వాపసు వస్తే ఏమవుతుంది ఓడిపోయినట్లు లేకుండా సిగ్గుపోయినట్లు తిరిగి వస్తే కూడా వాళ్ళ వీడి చూడు పరిగెత్తి వచ్చేసిండి వాపసు భయపడి ప్రాణం మీద ప్రీతి కానీ అవమానం అన్నట్టు అవమానం చేస్తారు కాబట్టి యుద్ధంకి పోయిన వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధము చేసే విజయం పొంది రావాలా సరే దేని గురించి యుద్ధం చేస్తున్నారు చెప్పండి ఎవరు చెప్పగలరా దేని గురించి మీరు యుద్ధం చేసేస్తారు ఉదయం నుంచి లేస్తే సాయంత్రం వరకు యుద్ధాలే చేస్తారు కదా మీరు మీ కుటుంబం గురించి యుద్ధం చేస్తున్నారు మీ పిల్లల గురించి యుద్ధం చేస్తున్నారు మీ భార్య గురించి మీ భర్త గురించి యుద్ధం చేస్తున్నారు మీ ఉద్యోగ స్థలంలో మీరు ప్రతి దశలో మీ కొరకు మీరు యుద్ధాలు చేస్తున్నారు ఈ విషయం అర్థం చేసుకోండి ఇది ఆత్మీయ పోరాటం ఎక్కడ జరుగుతుంది యుద్ధం అంటే బయట కాదు నీ హృదయంలో నీ హృదయంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధంకి పోయేవాడు నేను ఒకటి గమనించిన ఏంటంటే ఇక్కడ మన నాగిరెడ్డి గూడెంలో ఒక బ్రదర్ ఉంటాడు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుండే అప్పుడు పోలీసు ఏదో జాబ్స్ పడ్డాయని పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంటే నేను ఆ బ్రదర్ తను మాట్లాడుతున్న ఒకరోజు వాళ్ళ ఇంట్లో వచ్చాను బ్రదర్ పోలీస్ ట్రైనింగ్కి ఎట్లా చేస్తారు బ్రదర్ అంటే అన్నా పొద్దున్న లేసి కొన్ని కిలోమీటర్లు వరిగెత్తిస్తారన్నా వందల కిలోమీటర్లు వరిగెత్తాలన్నా పరిగెత్తిస్తారు అక్కడి నుంచి ఇక్కడికి దుంకిపిస్తారు ఇట్లా మోయాలా ఆ రూలాలో టేసినా ఇట్లా పట్టుకొని వాటి మీద నడుచుకుంటామంటే ఎంత కష్టము అసలు ఎంత కష్టం అంటే గాఢ నిద్ర అలసిపోయిన శరీరానికి అంత కష్టం అంటుంది పోలీస్ ఉద్యోగం అంటే అట్లుంటది పోలీస్ ఉద్యోగము యుద్ధం అది ఉండాలని ఎంట పడాలా వాళ్ళని తరమాలా వాళ్ళని పట్టు పట్టుకోవాలా వాడు తిరిగి కొడితే నువ్వు తిరిగి వాడిని ఇది యుద్ధం అయితే నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మిలిటరీలో చైనాలో సంగతి ఎప్పుడన్నా విన్నారా మీరు మిలిటరీలో జాయిన్ అవుతారు చూసిన ఆర్మీ అంటారు ఇంగ్లీష్లో అంటే పాకిస్తాన్ దగ్గర పోయి చైనాతో యుద్ధం చేస్తుంటారు ఈ ఆర్మీ మనుషులు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా పోతారు చాలా మంది అది మరీ కఠినమైన ట్రైనింగ్ ఏమంటారు సాధన అంటారు ఏమంటారు ట్రైనింగ్ ని తర్బీద శిక్షణ శిక్షణ ఎంత పర్ఫెక్ట్ తెలుగులా ఆ శిక్షణ మరీ కఠినమైన శిక్షణ అంట ఇట్లా భుజం మీద బరువులు మోసుకుంటా పరిగి ఒక్కసారి అటు తిండి దొరకదు నీళ్లు దొరకవు రోజులు రోజులు ఎట్లా బ్రతకాలా అట్లా ఇస్తారంట ఈ లోకంలో యుద్ధం చేయడానికి అంత శిక్షణ అయితే ఇది మరి భయంకరమైన యుద్ధం క్రైస్తవ యుద్ధం తెలియదు క్రైస్తవులకి నేను చెప్తున్నా పాస్తానికే తెలియదు నేను చెప్తున్నా ఎందుకంటే పాస్తాలకి ట్రైనింగ్ చేస్తాను నేను కాబట్టి నాకు తెలుసు ఇది యుద్ధం అని తెలియక వచ్చేసింది పాస్టర్ల కానీ యుద్ధం రోగాలు ఓడిపోయింది మన తెలియదు యుద్ధం అండి సమాధాన పడిపోయాడు రోగాలు వచ్చేసినాయి పాస్టర్లకి నువ్వు పాస్టర్ అయింది ఇతరులకి రోగాలు ఉంటే ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత రావాలా మరి మీకే రోగం వస్తుంది మీ సంఘంలో రోగాలు ఉన్నాయంటే మీ చర్చ యుద్ధం చేస్తలేదు ఎక్కడో తప్పిపోయింది ఈరోజు సరి చేసుకోవాలా ఈ ఆత్మ పోరాటము భయంకరమైంది కాబట్టి యుద్ధ భూమి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంతమందికి తెలుసు మన దేవుని పేరు ఎంతమందికి తెలుసు దేవుని పేరు సైన్యములకు అధిపతి అని చెప్పండి ఎంతమంది తెలుసు తెలుసు చేతులు ఎత్తండి మన దేవుని పేరు సైన్యములకు అధిపతి అని ఫస్ట్ టైము సమయల్ గ్రంథం మొదలు చూస్తాం మనం ఇప్పుడు నేను అవన్నీ చూపించాను మీరు రాసుకోండి కావాలంటే ఇది యుద్ధంలో ఇది ట్రైనింగ్ ఇది శిక్షణ మీరు శిక్షణ సిద్ధపడుతున్నారు మీరు మీ సమస్యల మీద మీరు యుద్ధం పోవాలి ఎందుకంటే ప్రతి సమస్య వెనకాల దురాత్మాలు ఉంటాయి బాగా అర్థం చేసుకోండి మిమ్మల్ని ముందు పోనీవు దేవుళ్ళో సమృద్ధిగా జీవించలేయకుండా అవి నేను ఉంటాయి వాటి మీద యుద్ధం చేసుకోవాలి నువ్వు తెలియక ఏ స్ప్రవో ఏ స్ ప్రభావ ఏ ప్రభావం ఏడుస్తూనే ఉన్న ఉంటున్నావు కానీ కాట్లేదు కార్యం ఎందుకంటే దురాత్మలు కొన్ని ఉన్నాయి అవి అటగిస్తున్నాయి నిన్ను నీలో శరీరంలో అనారోగ్యం ఉంది ఎంతో కాలం నుంచి అది నీ నువ్వు విడిచిపెట్టిపోతలేదు నీకు తెలియదు అది దురాత్మ ప్రతి అనారోగ్యం దురాత్మ ఈ లోకంలో అవి మనల్ని చిత్రవత చేయని ప్రయత్నిస్తున్నాయి కానీ ఈ సత్యం తెలియక నువ్వేం చేస్తున్నావు తెలుసా యుద్ధ భూములకి వెళ్ళి వెనకలకి పరిగెత్తిపోతున్న వాపస్ ఒక వ్యక్తి చనిపోయిండు సమాధి తోటకు పోయినా అందడం అక్కడ ఒక బ్రదర్ చెప్తుండు అంటే ఇక్కడ ఎంతమంది పాస్టర్స్ వచ్చారు కదా ఎంతమంది వచ్చారు పాస్టర్ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడందరూ చెప్తున్నారు వీళ్ళంతా పాస్టర్లు వీళ్ళందరికీ ఏదో ఒక రోగం ఉండే అది నన్ను కొంచెం డిస్టర్బ్ చేసింది నా మైండ్ని దేవుడి పీడవి వేయండి దేవుడి సేవకుని వేయండి నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంలో లేకుండా ఆయన పొందిన గాలి చేత స్వస్థత ఎట్లా వాక్యం నువ్వు ఎట్లా వింటున్నావు చెప్పండి మీరు ఎట్లా వింటున్నారు ఆయన వాక్యం బయలుదేరగానే స్వస్థత బయలుదేరను కలిగను అని వాక్యం ఉందే మరి ఇన్ని సంవత్సరాల మీరు వాక్యాలు వింటున్నారు అనారోగ్యాలు ఎందుకునే చర్చలో చెప్పండి పాస్తర్లకి ఏ రోగాలు ఉన్నాయి ట్యాబ్లెట్లు వేసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కి మైకి పట్టుకొని వాకింగ్ చేస్తుంది వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడతానని నేను మీరు బాగా అర్థం చేసుకోండి ఏ పాస్తర్ పేరు తీసుకొస్తాను నేను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు నేను చెప్పేది ఒకటి ఏంటంటే క్రైస్తవ సంఘ క్రైస్తవత్వం అనేది ఒక మతం లాగా తీసుకున్నారు దాన్ని సేవా జీవితము ఒక ఉద్యోగపరంగా తీసుకున్నారు కానీ ఇది యుద్ధ భూమి నేను ఒక సైనికుని అని తెలుసుకోలేకపోయినారు ఆ విషయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా మీరు ఎందుకు భయపడతారు రోగం వస్తే భయపడతారు కష్టం వస్తే భయపడతారు కళలు వస్తే భయపడతారు పీడకలు వస్తే భయపడతారు కళలో చనిపోయినట్టు భయపడతారు కళలో సైతం వచ్చి వెంటాడుతున్నట్టు భయపడతారు కళలో సర్ఫామ్ వచ్చి భయపడతారు ప్రతిదానికి భయపడతారు యుద్ధ భూమిలో యుద్ధ భూమిలో తిరగబడాలి కదా నువ్వు పోయి దాని పడకపోతే నీ జీవితంలో విజయం నీకు రాదు నీ కుటుంబీకులు నువ్వు నీ పిల్లల్ని కోల్పో పోతున్నావు భర్తం కోల్పోతున్నావు బయనంగా కోల్పోతున్నావు అనేకలను కోల్పోతున్నాను ఈ యుద్ధ భూమిలో నీకు తెలియదు వాళ్ళ కొరకు కొట్టాలనేసి నేను కొన్ని వాక్యాలు చూపిస్తా దాని తర్వాత మీ జీవితం ఆ రీతి ఉండడానికి ఇక మీ మీ సమస్యల మీద మీరు ఎట్లా విజయం పొందాలా నీ జీవితంలో ఎందుకు ఆలస్యం తెలుసా ఆలస్యం అనేది దురాత్మ అది నీకు తెలియదు అర్థమవుతుందా మీ కుటుంబం ఎందుకు బర్కత్ లేదు బర్కత్ అంటే ఏమంటారు తెలివి బ ఎంత సంపాదించినా తృప్తి లేని జీవితం చిల్లుబడ్డ సంచిలో డబ్బులు పడ్డట్టే ఎంత సంపాదించుకొచ్చినా ఎంత కష్టపడి తెచ్చుకున్నా నీకు తృప్తే లేదు దాన్ని ఈ భాషలో ఈ తెలంగాణ భాషలో బర్త లేని జీవితం అంటాం ఎంత సంపాదించినా తృప్తి లేదు ఎంత సంపాదించిన నీకు సమాధానం లేదు ఎందుకు లేదు చెప్పండి అదొక దురాత్మ అన్న విషయం మీరు గ్రహించాలి రోజు నీ సంపాదన అంతా దోచేసుకుంటున్నాయి దురాత్మల్ని నీ ఆరోగ్యాన్ని దోచేసుకుంటున్నాయి దేవుని మీద దేవుని అందు నిన్ను ఆనందించనీయకుండా చేస్తున్నాయి అవి అర్థమవుతుందా మీకు కాబట్టి వాటి మీద మీరు యుద్ధం చెయ్యాలా అన్న విషయం గురించి నేను మీద మాట్లాడాలని ఈ యుద్ధం ఎట్లా ఉంటుంది బ్రదర్ అంటే ఎపిసో రాష్ట్రపత్రికలో ఆరు పౌలు చెప్తాడు యుద్ధానికి సిద్ధపడేవాడు ఎట్లుంటాడు తెలుసా సర్వాంగ కవచం ధరించుకుంటాడట అంగ అంటే అంగం అంటే శరీరం కదా సర్వాంగము అంటే తల నుంచి అరికాల వరకు కవచం ధరించుకోవాలంట ఎందుకు తెలుసా మీరు తలకి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది తెలుసా నీ తలలో యుద్ధం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా ఎప్పుడు చెప్పలేదు హస్ట్ టైం చెప్తున్నాను అర్థమవుతుందా నీ తలలో యుద్ధం జరుగుతుంది ఎందుకంటే వాడు బాడు తలకి హెల్మెట్ లేదనుకో తలకి బాణం వేస్తాడు నేను హెల్మెట్ లేకుండా ఎప్పుడు నడిపించండి మోటార్ బైక్ ఎందుకంటే నైన్టీ సెవెన్ లో నేను నైన్టీ సిక్స్ లో నైన్టీ సిక్స్ లోనే నేను చనిపోయేవాడిని హెల్మెట్ ఉండే నాకు యాక్సిడెంట్లో చనిపోయేవాడిని హెల్మెట్ ఉండే బతికినాను ఆ రోజు నేను ఆ రోజు ముందు ఈ రోజు కూడా హెల్మెట్ లేకుండా ఎప్పుడు నేను నడపను ఇది ప్రకృతి సహజంగా వాక్యం ఆత్మీయ స్థితిలో వాక్యం ఏం తెలుసా నీ అదేంటి రక్షణ నీకు రక్షణ లేకపోతే బాడి ఇక్కడేసి కొడతాడు నీ బాణం సైతాన్ బాణం కొడతాడు ఇక్కడ కొడితే పిచ్చి పిచ్చి తలంపులు చెడు చెడు తలంపులు అపవిత్రమైన తలంపులు అన్ని వచ్చి కూర్చుంటే నీలో అది డోర్స్ ఓపెన్ చేసినట్లు సైతాన్ వాడు బాణం వేస్తే అది తగిలింది నీకు డోర్ ఓపెన్ అయినట్టు అందులోకి వచ్చేస్తే కొన్ని లక్షల దయాలు సేనా అనే వారి తెలుసు కదా మీకు దయలు పట్టినాడు గెరాసనీయా ప్రాంతంలో ఎన్ని దయాలు పట్టినాయి తెలుసా ఇంచుమించి ఏడు వేల నుండి కొన్నిసారి కొన్ని కొన్ని దిక్షనరీస్లలో పన్నెండు వేల దయలు పట్టినాయంట పన్నెండు వేల దయాలని ఆయన ఒక్క అట్లా ఒక్క మాటతో బరిగేసి ఇచ్చేసి ఆయన మాటలో ఎంత పవర్ తెలుసా మీకు చెప్పండి ఆయన మాటలో పవర్ లేదా విడిచిపెట్టి పోడిపోయినా ఆయన మాటలో అంత పవర్ ఉంది అయితే ఆయన ఎక్కడున్నాడు చెప్పండి ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి ఎవరు చెప్తారు చాలా మంది ఏం చెప్తారు తెలుసా అక్కడ ఎక్కడ ఉన్నట్టు ఎవరు లేదు ఆయన నీ హృదయాన్ని ఎన్నుకున్నాడు నేను నీతో పాటు నివసించాలనుకుంటున్నాను నీ హృదయంలో జీవించాలనుకుంటున్నాను దేవుడు కాబట్టి నీ హృదయంలో ఉండి నీ నోటికి మాట ఇస్తాడని ఉందా లేదా ఓకే నీ నోటికి మాట ఇస్తాడు ఇప్పుడు ఏమైతే తెలుసా నీ నోటి మాటతోనే నువ్వు యుద్ధం చేస్తావు నీ సత్యం నీకు అర్థం నీ సమస్యల మీద నువ్వు మాట్లాడాలా అప్పుడే పోతాయి ఈ కొండని ఇక్కడి నుంచి కొమ్మంటే ఏమి చెప్తా అంటే నీ మాటకు అంత శక్తి ఇచ్చిండు దేవుడు రక్షింపబడ్డ వారి మాటకు అంత పవర్ ఉంటుంది ఏసు ప్రభు రక్తంలో కడగబడ్డ వారి జీవితాలు అట్లుంటాయి నువ్వు మాట్లాడితే దుష్టశక్తులు గజ గజ వాడు ఇంతకాలం నీకు అబద్ధం చెప్పిండు వాడు అబదిక్కుడు కానీ ఈ రోజు నువ్వు ఈ సత్యని గ్రహించాలా చూడండి ఒకసారి వాక్యం నేను చెప్తాను సామెతల గ్రంథం సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో ఏముంది తెలుసా నేను చదువుతాను మీరు వినండి ఎందుకంటే ఇది రికార్డింగ్ చేసినా కాబట్టి అందరూ క్లియర్ వినిపిస్తుంది అనేక బయట కూడా వింటా ఉన్నారు వాక్యాలు కాబట్టి నేను చదువుతాను మీరు వినండి బట్ మీరు రాసుకోండి కావాలంటే ఎందుకంటే ఇది ఇది శిక్షణ శిక్షణ అంటే ఉత్త వినేసిపోయేది కాదు చర్చలో వినేసి వెళ్ళిపోతా ఉంటారు ఇది శిక్షణ కాబట్టి వీటిని మీరు రాసుకొని తెల్లవారు వీటిని ధ్యానించాలా లేకపోతే వాడు దొంగిలిస్తాడు ఇవన్నీ నీ మనసులో పెట్టుకొనియాడు పోతుంది ఇక్కడ నుంచి దారం తెరిసేస్తుంది కాబట్టి ఇరవై ఒకటో వర్షం సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వర్షములు ఏముందంటే జీవ మరణములు నాలుక వశము జీవము మరణము వర్షం అంట ఏ నాలుక చెప్పండి ఎవరి నాలుక ఎవరి నాలుక వాడికే నీ నాలుక నీకే నా నాలుకే నాకే కదా జీవము మరణము ఈ నాలుక వశం నీ నాలుక అంటే నీ నోట నుంచి వచ్చే మాట నీ నోట నుంచి వచ్చే మా మాట ద్వారా నీ జీవం ముందుకు పోతుంది లేకుంటే మనం నేను చెప్తున్నాను నేను చెప్పిన ట్వంటీ ట్వంటీ త్రీలో నుంచి మీరు ట్వంటీ ఫోర్కి పోయినారు కదా మీకు ఏ రోగం రావడానికి వీల్లేదు మీరు ఎవరు హాస్పిటల్కి పోవద్దు అని నేను వార్నింగ్ ఇచ్చిన ఎందుకంటే ఇప్పుడు వచ్చింది నా మాట అది ఎవరి వర్షం అది నా నాలుగో వర్షంలో నాకుంది నేను హాస్పిటల్కి ఫోనే పోను కానీ నేను హాస్పిటల్కి తరచుగా పోతుంటాను అంటాడు జోక్ చేస్తుంటాను నేను అక్కడ డాక్టర్లకి లెక్చర్స్ ఇవ్వని పోతుంటు వాళ్ళకి తరబీదు ఇవ్వనికి వాళ్ళకి పాఠాలు చెప్పడానికి పోతుంటాను ఆ కానీ మీరు మటుకు పోవద్దు హాస్పిటల్స్ అదవుతుందా ఎందుకు తెలుసా ఈ వాక్యం చెప్తుంది నేను నోట్ల నుంచి ఏముస్తే అది నెరవేరుతుంది అది జీవమే కానీ అది మరణమే కానీ అందుకే పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ బాల విషయంలో కానీ పిల్లల విషయం ఎవరి విషయంలో కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి రక్షింపబడ్డ వారి నోట్లకి వెళ్ళి ఏదో సార్ నెరవేరుతారు మీకు తెలియదు మీ పిల్లలు మీరు శిక్షించుకుంటున్నారు తెలివి లేని బుద్ధి లేని ఇట్లా మాట్లాడితే వాడికి నిజంగానే తెలివిరాదు స్కూల్కి పోతే వాడు మీ చేత తీసుకుంటారు మీ తెలియక వాక్యాలు అర్థమవుతుందా ఇంకా మీదట మీరు ఈ నోరిని దుబారగా వాడుకోకండి మౌనంగా ఉండడం మేలు అంటాడు ప్రభు సన్నిధులు మరీ మౌనంగా ఉండడం మంచిది అంటాడు ఎట్టి పరిస్థితిలో మనము చెత్త చెత్త మాటలు మాట్లాడద్దు అవి నెరవేరుతాయి ఏం బ్రదర్ అంటే అట్లనే ఉంటుంది జీవితం ఏం బ్రదర్ ఏం సిస్టర్ బాగున్నాడు అంటే ప్రభు కృప వలనే నేను చాలా బాగున్నాను బ్రదర్ అట్లనే ఉంటావు నువ్వు ఏం చేయాలా బ్రదర్ ఏం సిస్టర్ బాగున్నాను అంటే బాగున్నాను సిస్టర్ వాళ్ళు ఎందుకు సిస్టర్ ఫోన్ చేశారంటే అప్పుడు చెప్తాను నాకు ఎట్లుంది అట్లా సమస్య ఈ సమస్య చూడండి ఆ సమస్యలు ఉండనే ఉండవు వాటిని మీరు జీవింపని చేస్తున్నారు ఆ సమస్యలు మీ నోటి ద్వారా చెప్పడం వలన అర్థమవుతుంది నేను అందుకే నా సమస్య వరకు నేను చెప్పినానా నేను ఎవరికి నా సమస్యలు అని మీరు అనుకోవచ్చు నాకు సమస్యలు ఉండవని అస్తుంటే సమస్యలు మరి ఎక్కువటే నాకు సమస్యలు కానీ వాటిని నేను గదిస్తాను గెట్ అవుట్ అంటాను ఏసుక్రీస్తు పరిశోధనానికి ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపోవాల్సిందను అంతే నాకు ఎంతోమంది వ్యతిరేకస్తులు వారి ఆత్మలతో మాట్లాడతా నువ్వు నాకు వ్యతిరేకంగా రావడానికి వీళ్ళేది నేను ఎవరికి అన్యాయం చేయను అందరూ మేలు కోరేవాడి నేను నాకు వ్యతిరేకంగా వస్తా ఓ వెళ్ళిపోవాల్సింది యేసుక్రిస్త నీకు ఆజ్ఞాపిస్తున్నా అది పోవాల్సింది అంతే అర్థమవుతుందా ఎందుకంటే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మిన వెనుకో ఈ రోజు నుంచి నువ్వు నీ నోట్ల నుంచి ఏం మాట్లాడుతుంది తెసా ఎప్పుడు బైబిల్ చెప్తుంది ఆశీర్వచనాలే ఫలకండి అని శాప వచనాలు ఎవ్వరికి మనం నీకు అన్యాయం చేసిన వాడిని కూడా నువ్వు శాపసాలు చెప్పద్దు పాపం వాడు అనవసరంగా పోతాడు అర్థమవుతుందా ఎట్టి పరిస్థితుల్లో నీకెంత శ్రమ పెట్టినా కానీ మనుషులు ఎంత కష్టపెట్టినా కానీ నీ నోట్ల నుంచి శాప వచనం అర్థమైందా ఒక ఆంటీ నా తను చాలా సంవత్సరాల కింద మాట్లాడినా రెండో సంవత్సరాలకే చనిపోయింది ఆమె పాపం ఆమె ఏం చెప్పింది ఆయన నేను యవన దశలో ఒక పాపం చేసిన అట్లా ఎందుకు చేసినా నాకు ఈరోజు కూడా తెలియదు ఉద్ధాటలో చెప్తుంది ఆమె ఆమె దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు ఆవిడ దాకంగా మీకు ఎందుకు చెప్పాలనిపించిందా మీ చనిపోక ముందు నాకు చెప్తుంది నేను మీకు అందుకే చెప్తున్నాను అవి ఎందుకు నాకు దేవుడు భయపరుస్తున్నాడు అంటే మీలాంటి వాళ్ళకి చెప్తే మీరు మీరు అటువంటి తప్పుగా చేయరు మీకు లైఫ్లో అర్థమవుతుందా యువత లక్షలో ఆమె ఒక అన్ని లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక టెంపుల్ పోయి పెళ్లి చేసుకుందంట అది నాకు ఒక్కరికి ఏం చెప్పింది అర్థం కాదు ఈరోజు కూడా తన పిల్లలకు కూడా చెప్పలేదంట చెప్తుంది ఆయన బాధ అయితే సినిమా హీరోయిన్ లాగా ఉంటుందండి అంత అందంగా అంత బాగుంటుందండి చూడడానికి కానీ తప్పు కానీ చూసేసి పోయి అయితే నైట్ నుంచి రాలేదు తల్లిదండ్రులు అంత భేదము ఎక్కడెక్కడ పెట్టించు ఎక్కడెక్కడ పాడు ఎంత శ్రమ అనిపించారు చాలా పెద్ద కుటుంబం అంటాయి తోబుట్టు లే అందరూ బంధువులు అందరూ వెతుకుతున్నారు పాపము నువ్వు ఎందుకు ఆ తప్పు చేసాను ఈ రెండు ఎంత పస్తాత్త పడుతున్నాను నాకు చాలా భయం నేను ఇటువంటి స్టోరీస్ విన్నా కాబట్టి నేను ఎట్టి ఫస్ట్ నేను అటువంటి పాపంలో చేయాలి నేను కూడా ఎవరికైనా వస్తాయి కదా లోకంలో సమస్యలు జోన దశలో కాలేజీలో చదివేటప్పుడు అందరికీ వస్తాయి కానీ యోసపు చరిత్ర చదివినా నేను ధావిక చరిత్ర చదివినా కాబట్టి ధార్మికలాగా నేను పడిపోను యోసపులాగా జీవిస్తాను పాపంని తీసి పారిపోతాను నేను పారిపోమన్నాడు కొంచెం కష్టంగా చెప్పడం ఒక మంచిగా అందమైన స్త్రీ అని తీస్తే నువ్వు కొంచెం కష్టమే నేను చెప్పడం అట్లా చూస్తారు మీరు ఏమనుకోకండి మీరు కూడా అది చేయాలి ఫ్యాన్స్ అమ్మని చూస్తే పరిగెత్తిపోవాలి మీరు అట్లా కూడా చెప్పారు ఫాస్టర్స్ నేను చెప్తున్నాను చర్చస్ అంత పులిసిపోయినాయి రూపకంగా దాంట్లో మ్యూజిక్ వాయిసెస్ అంటే పాపభూరితమైన జీవిస్తాం అంత స్త్రీలు వచ్చింది అటువంటి జీవిత కాలంలో మనం అంత నిష్ఫలమైపోయింది ఓడిపోయిన జీవితంలో రోగ్రస్తులు త్వరగా కాలాలు ముగించుకుంటున్నారు అది నేను భరించలేకపోతున్నాను నేను అందుకు నేను ఇది భేదనతో జీవ మరణంలో నాలుక వశము దాని అందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు అంటే నీవు నీకు ప్రీతి అందనుకో నీ నాళక మీద అంటే మాట్లాడాలి నీవేం మాట్లాడాలని నీకు ఆశ ఎక్కువ ఉంటుంది అనుకో పిచ్చి పిచ్చి మాటలు తిడుతూ చెడ మాటలు మాట్లాడుతూ ఉంటారు వాడికి ప్రీతి అని మరి ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతారు వాళ్ళది ప్రీతి అన్నట్టు వాటి ఫలం నువ్వు ఖచ్చితంగా వాక్యం అర్థమవుతుందా మీరు చెత్తగా మాట్లాడితే శాపవాసనలు పెడితే దానికి తగిన ప్రతిఫలం తప్పకొస్తాయి పిల్లలు సరిగా చదువుకోక టెన్త్ క్లాస్ కూడా పాస్ కారు వాడిని చూచిపించి వాడి జీవితం అంతా దుర్బార్డ్ అయిపోతాయి ఎందుకంటే తెలియక వీళ్ళన్ని శాపవాసనలు పెట్టినా తెలియతక్కు వాడు వీడి బుద్ధి లేదు వాడు ఇంకేమేమంటారు నాకు పాగదాన రావు కాబట్టి మీరు చెప్పలేను కానీ మీకు తెలుసు ఎట్లా తిడతారు మీరు పిల్లలు తప్పు చేస్తే వాళ్ళు ఎట్లా మీకు తెలుసు అవన్నీ నిజంగా నెరవేరుతాయి వాళ్ళ జీవితంలో అర్థమవుతుందా కాబట్టి వాడు ఏదైనా వాడు ఏదైనా వస్తువు పగలబడితే వాళ్ళు తిడతారు వాడు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తింటారు వాడు ఏం తప్పు చేసినా వాడిని తిడతారు మీరు చెప్పగా వాడి భవిష్యత్తుని శాపవచ్చ మీరు షాప అన్న అర్థంగా మీరు తయారు చేస్తున్నారు దాని ఫలం మీరు తింటారు వాక్యం చెప్తుంది దాని ఫలం మీరు తింటారు ఈ నాలుగు నుంచి వచ్చే ఏ మాటైనా కానీ దాని ఫలం మీరు తింటారు అంటే అనుభవిస్తారు మీరు అందుకు ఇక మీదట మనము మన పిల్లల గురించి కానీ కుటుంబీకుల గురించి కానీ శత్రులు మీరు అనుకోవచ్చు శత్రులు మనకి సైతం తప్ప ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కానీ ఉద్యోగ స్థలంలో కానీ ఎక్కడ బయట కానీ ఎవరైనా నీకు వ్యతిరేకంగా అయినా కానీ చెప్పద్దు దీన్ని ట్రైన్ చేసుకోండి ఇప్పుడు మీ నాలుక అర్థమవుతుందా మీరు ట్రైన్ చేసుకోకపోతే మీకు కష్టం చూడండి పోలీసులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎంత జాగ్రత్తగా మీ నాలుకని పెట్టుకోవాలని వాక్యం చెప్తుంది ఎందుకంటే ఇది యుద్ధం నేను నాలుకతో యుద్ధం చేస్తాను నీకు తెలియదు చూడండి ఆడవచ్చిన ఎవరైనా చదువుతారు నేను చదువుతాను ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వ అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచిగలిది గాను కృపా సహితము గాను ఉండనీయుడి ప్రతిసారి మీరు ఎవరితో సంభాషిస్తాపడంట ఎట్లా సంభాషించాలంట మీరు తెలుసుకోవాలంటాడు మీరు తెలుసుకోవాలి ఇది ఎట్లా ప్రత్యుత్తరం ఇవ్వాలని తెలుసుకున్నాడు జవాబు ఇవ్వాలన్నా తెలుసుకోవాలంట ఎట్లు ఇవ్వాలంట మీ సంభాషణ ఎట్లా ఇవ్వాలంట ఉప్పు వేసినట్లు ఉప్పు ఎందుకు ఉప్పు గురించి చెప్పండి ఉప్పు ఎందుకు వేస్తారు టేస్ట్ కొరకు కదా రుచికరం ఉన్నది కొందరు అంటారు ఉప్పు తింటే బీపీ వస్తుంది కదా అంటారు కదా చాలా మంది అంటారు కదా ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుంటారు కదా నేను చెప్తున్నాను ఉప్పు తినడం వల్ల రాదు బీపీ పదార్థం తినడం వల్ల బీపీ వస్తుంది ఇంతకాలం మీరు మోసపోయినారు అర్థం ఇస్తుందా బీపీ ఎందుకు వస్తుంది ఉప్పు తినడం వల్ల రాదు తీపి పదార్థాలు ఎక్కువ తిన వల్ల వస్తాయి మీరు అనేసి నేను మిఠాయిలు తినను బ్రదర్ అంటే నేను మిఠాయి గురించి మాట్లాడతలేను మేము చక్కెర వాడడం బ్రదర్ నేను చక్కెర గురించే వాడతా చెప్తలేను తీపి పదార్థం అంటే ఏదన్నా మీకు మీరు తినే ఆహారంలో తీపి పదార్థం గోధుమలు బియ్యము ఇవన్నీ తీపి పదార్థాలు కూరగాయలలో కొన్ని పండ్లు కొన్ని పండ్లు తీపి పదార్థాలు ఇవన్నీ బాడీలకు పోయి తీపి పదార్థంగా మారి నీ రక్తంలోకి తీపి పదార్థం అంతా రక్తం చిక్కగా రక్తం చిక్కగా అవుతుంది పాక పాకంలాగా అవుతుంది రక్తం పాకంలో అయితే ఎంత స్పీడ్ అది కొట్టుకుంటుంది గుండె మీకు తెలుసా రక్తం పలచ కొట్టినామో త్వర సరఫరా అది చిక్కగా కాదు అప్పుడు బ్లడ్ ప్రెషర్స్ వస్తాయి మీకు తెలియక డాక్టర్లు అప్పుడెప్పుడో పాత కాలంలో చదువుకున్న రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళు మోసగిస్తూ ఉంటారు సరే వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్తలేను కానీ మనకు తెలుసుకోవాలా మనకు బయలుపరచబడ్డ సత్యం ఇది చక్కెర తగ్గించడం నేర్చుకోండి బియ్యం తగ్గించడం నేర్చుకోండి గోధుమలు తగ్గించడం నేర్చుకోండి మళ్ళీ ఏం తినాలి బ్రదర్ కొన్ని లక్షల పదార్థాలు ఉన్నాయి దేవుడి సృష్టిలో అవి తినొచ్చు కదా మనం ఇవేంది తినాలా కాబట్టి చూడండి ఎట్లా సంభాషించాలంట ఉప్పు వేసి ఉప్పు వేసేట సంభాషణ ఇప్పటి నుంచి మీరు తీర్మానించుకుంటారు నేను ఎవరితో మాట్లాడినా ఉప్పు వేసుకుంటాల ఉప్పు వేసి మాట్లాడాలా వేస్తారా ఎందుకంటే ఇది పాటించకపోతే మీరు ఇద్దరు లేరన్నట్టు పరిగెత్తిపోయినట్టు విజలకు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఉప్పు వేసి మాటలు అంటే మంచి మాటలు మాట్లాడండి రుచికరమైన మాటలు మాట్లాడండి అని చెప్తుంది ఎవరికి దుర్భాషతో మాట్లాడద్దు చెత్త భాషతోని ముసలము ముచ్చట్లతో మనము అసలే మాట్లాడము అని చెప్తుంది చూడండి నాలుక అగ్ని అంట యాకూబ్ రాష్ట్ర చూడండి మూడవ అధ్యాయం యాకూబ రాష్ట్ర మూడవ అధ్యాయం మీకు తెలియదు ఎంతమంది జీవితాలు కాల్ మీరు మూడవ అధ్యాయము ఆరో వచనంలో నాలుక అగ్నియే నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరంనకు మాలిన్యము కలిగజేయిచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును తర్వాత అయితే ఈ నాలుకంట ప్రకృతి చక్రం అంటే ఎవరికన్నా తెలుసా ప్రకృతి చక్రం అంటే ఏం చెప్పండి ప్రకృతి చక్రం అంటే కాలచక్రం అంతేనా ఈ లోకప్పు చక్రం ఈ లోకపు టైం అంటాం ఈ లోకపు టైం ఏం చేస్తుందంట అది ఆ టైంకి చిచ్చి అంటే చెప్పండి మీ ఆయుష్ నూట సంవత్సరాలు బైబుల్ చెప్తుంది మళ్ళీ నూట సంవత్సరాలు వాళ్ళు బతుకుతున్నారు రోజులు ఎంత ఎన్ని సంవత్సరాలు బతుకున్నారు దాదారు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మహా అంటే ఎనభై సంవత్సరాలు ఎనభై ఎనభై దాటుతలేరు మనుషులు ఎందుకు దానికి కూడా చిచ్చు పెట్టిండి అన్నట్టు నీ నీ ఆయుషుకి చిచ్చు పెడతారు ఎవరు చెప్పండి ఎవరు పెట్టారు చిచ్చు ఎవరు పెడితే చిచ్చు మీ మీ కాల చక్రానికి చిచ్చు ఎవరు ఎవరు చిచ్చు పెడుతున్నారు ఎవరి నాలిక నీ నాలికనే ఎవరిని తిట్టుకోవడం కాదు వాడు కూడా షాప్ పెట్టింది వీడు కూడా మంత్రం చేసి ఇట్లా మాట్లాడతారు ఈ తెలంగాణ స్టైల్లో భాషలో బ్రదర్ వాడు కూడా మంత్రం చేస్తున్నారు బ్రదర్ మా మీద మంత్రాలు చేస్తారు బ్రదర్ కొంతమంది ప్రేర్ చేయమని చెప్తుంటారు వాటన్నిటికంటే ముఖ్యమైన మంత్రం నీ నోట్లో ఉంది నీ నాలుకే నీ నాలుకేనే నిన్ను చిచ్చు నీ ఆయుష్ని తరిగిస్తుంది అని చెప్తుంది వాక్యం కాబట్టి నీ నాలుకని ఎంత ఆధీనంలో పెట్టుకుంటావు చెప్పండి మతైసు వార్తలు ఒక వాక్యాన్ని మనం చూస్తాం మతైసు వార్త పన్నెండవ అధ్యాయం మతైసు వార్త వార్త అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఒక మంచి విషయం గురించి చెప్పబడింది ఇక్కడ చూడండి సజ్జనుడు సజ్జనుడు అంటే ఎవరు చెప్పండి మంచి వాడు సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషేములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననీధిలో నుండి దుర్విషయములను తెచ్చును కాబట్టి నీ ధననీధి ఎక్కడుందనేది చెప్తుంది వాక్యం నీ ధననీధి ఎక్కడుందో తెలుసా ఈ నాలుకే నేను ఐశ్వర్యవంతుని అంటే నువ్వు ఐశ్వర్యవంతుని దరిద్రుని అంటే నువ్వు దరిద్రుని అవుతావు వాక్యం చెప్తుంది నేను కాదు నీకు అర్థమవుతుందా ఏం సంపాదన బ్రదర్ సంపాదన అంతా పోయినట్టు లేదు నెలకు వచ్చేటప్పటికి చేతిలో ఏం బ్రదర్ నువ్వే చెప్తున్నావు అట్లా నువ్వు చెప్పాలి తెలుసా నాకు ఎంత డబ్బు అంటే కదా నేను చెప్తుంటా కదా నేను కోటీశ్వరిని నేను చెప్తుంటాను ఎప్పుడు చెప్తుంటాను కోటీశ్వరిని నేను కోటేశ్వరికి వచ్చిన ఎందుకు అక్కడే ఉండొచ్చు కదా అనొచ్చు కదా నిజంగానే కోటీశ్వరిని నేను ప్రకృతి సహజంగా కూడా కోటీశ్వరుడి నేను కానీ అదే చూపించుకోను నేను ఎందుకంటే ఆయన సాక్ష్యం ఆయన నాకు ఇచ్చిండు ఇవి నాయి కావు ఎలాసరి జీతము నాదనుకుంటుంటారా కానీ కదా ఆయన ఇచ్చింది అది అదవుతుందా ఆయన ఇచ్చేది నెలసరి జీతం అందుకు ఆయనను ఆ జీతం నుంచి ఆయనకి దశమ భాగం ఇస్తాం మనసు వాక్యం చెప్తుంది ఇప్పుడు చూడండి నీ నోట్ల నుంచి అంటే మంచి ధననిధి నీ నోట నుంచి రావాల్సింది సద్విషయంలోనే తెచ్చను దుర్జనుడు తన చెడ్డ నుండి అంటే వాడి నోట చెడ్డ మాటలే ఉంటాయి అన్నట్టు అందులో నుంచి దుర్విషయంలోనే తెచ్చను విషయం అంటే సబ్జెక్ట్ కదా విషయం అంటే ఒక మాట కాబట్టి నోట నుంచి మంచి విషయాలు కానీ చెడ్డ మాటలు కానీ ఇప్పుడు ముప్పై ఆరో వచ్చం నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చియు విమర్శ దినమున్న లెక్క చెప్పవలసి ఉండును కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకోలేరు మీరు మాట్లాడిన చెడ్డ మాటలు ద్వేషపు మాటలు కోపపు మాటలు అసూయ మాటలు కుళ్ళు మాటలు కుట్ర మాటలు విభేదాలు విమతములు మత కల్లోలాలు ఇవన్నీ సృష్టించింది ఈ నాలుక అంత డేంజర్ ఇది దీంట్లో ఉన్నంత పాయిజన్ ఎందులో లేదు పాము కాటు కంటే డేంజర్ ఇది పాము కరుస్తే చచ్చిపోతారు అంతే లేకుంటే చేసుకుంటే బాగేతారు కానీ ఈ కాటుకి ఎవ్వరు తట్టుకోలేడటమవుతుందా కాబట్టి నేను ఇప్పుడు అంత డీటెయిల్గాను కానీ ఒక సలలో వాక్యం ఉంది నీ మీద నిందలు మోపేవారి మాట నువ్వు క్యాన్సల్ చేయొచ్చు అవకాశం ఉంటే చూపిస్తాను ఈరోజు చూపిన ఎందుకంటే వాక్యం వేరేది యాక్చువల్ నేను ఎందుకు ఇక్కడ తెలిపిన నాకే అర్థంగా అట్లాగే ఈ వాక్యం కాదు అసలు నేను సిద్ధపడింది నేను సిద్ధపడిన వాక్యం వేరేమి ఎందుకు ఇది ఒకటి దేవుని దేవుని నడిపింపేది అంతే మీరు ఒకవేళ మీ నాలుకని మంచి విషయంలో కొరకు వాడుకోలేకపోతున్నారేమో ఒకసారి పరిశీలించిన రాత్రి దుర్విషయంలో మాట్లాడుతున్నారేమో పరిశీలించుకోండి మీ నాలుక ఎట్లా మాట్లాడితే దాని ఫలం నువ్వు కష్టంగా అనుభవిస్తా ఉంది కాబట్టి మంచి మాటలు మాట్లాడకపోతే మీకు కష్టాలు జరుగుతూ ఏం బ్రదర్ ఏం పరిస్థితుల బ్రదర్ ఏముండే బ్రదర్ ఉద్యవ బ్రదర్ అట్లనే ఉంటుంది నేను ఎట్లా ఉదరి వదనాలు పోవ్వా ఇంత మంచి దినమిచ్చింది నాకు ఎంతో కృతజ్ఞతలు పెట్టింది ఎంతో వదనాలు పోవ్వా ఎంత నిర్మేషన్ ఉంది రాబోయ్ ఉదయం ఎంత చల్లగా ఉంది ప్రభావ ఎంత బాగుంది వాతావరణం ప్రభావ సంభాషణ చూడండి స్టార్ట్ చేస్తాను పొద్దున్నీసెస్ నేనే మిల్క్ దేవాలన్నా మిల్క్ తో పాటు ఇంకేం దేవాలన్నా గుడ్డు దేవాలన్నా చక్కెర దేవాలన్నా అది చక్కెర ఇష్టము నేను కూడా యోగం చేస్తు టైం అయితే నేనేమో చక్కెర తినను ఆమె బాగా ఇంకెళ్ళి చక్కర్ చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అది అది శోధన ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్యారాక్స్ తినిపించారు పిల్లలకి ఫ్యారాక్స్ గుడ్డు తినిపించారు కదా తీపి అది ఆ టీ అలవాటు అయింది పిల్లలు కాబట్టి వాడికి చాక్లెట్లు అంటే ఇష్టము దానివల్ల చాక్లెట్ తింటే జలుబులు రోగాలు అలర్జీస్ వస్తూ ఉంటాయి ఆ స్వీట్స్ వల్ల అట్లా అలవాటు అయిపోయింది అయితే నేను చెప్తుంట ఏం దేవాలా ఉదయం ఏం దేవాలి ఇంకేమైనా దేవాలన్నా ఇంకేమైనా దేవాలన్నా ఇంటి ఫోన్ చేస్తా ఇంతవరకు వచ్చి నేను ఏమైనా కోగాయలు దేవాలా ఏమైనా వస్తువులు అట్లా అట్లా మంచి మాట్లాడతాను అన్ని పిల్లలతో అట్లా నేనే మంచి ఏం కావాలి ఏం కావాలి ఏమన్నా వస్తున్న ఫుడ్ కావాలా నీకు చికెన్ కావాలా నీకు మటన్ కావాలా నీకు ఏమైనా ఇట్లా మాట్లాడతా ఆఫీస్ పోతే వెంటనే మాట్లాడతాను అందరితో ఎవరైనా వస్తే ఏం కావాలి నీకు ఏమన్నా చెప్పు ఏమైనా ఏం వాళ్ళు నా వాళ్ళు ఏమైనా కావాలా నీకు అన్ని పాజిటివ్ ఏం మరీ కాకు ఏం బాధపడకు ఏం కాదు అవి నేను తీసుకుంటాను ఇట్లా మాట్లాడతాను అన్నట్టు అందరితో ఎవరు వచ్చినా కానీ నేను పాజిటివ్గా మాట్లాడతాను అన్నట్టు దానికి తగినట్లు కూడా అన్ని వాళ్ళకి జీవితాలలో విజయాలు జరుగుతూనే ఉంటాయి అన్నట్టు ఎందుకు ఈ వాక్యం చెప్తుంది నీ నోట్ల నుంచి ఏదో సార్ అది నెరవేరుతుందని కాబట్టి నువ్వు ఏం చేయాలో చెప్పండి ఎటువంటి కష్టం వచ్చినా నువ్వు దానితో మాట్లాడాలా నువ్వు పారిపోవాల్సింది నా దగ్గర నుంచి ఉండడానికి వీల్లేదు ఇది యుద్ధం అర్థమవుతుందా ఇప్పుడు ఈ యుద్ధము నువ్వు కొరడాలంటే ఏం చేయాలని నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గతంలో చూపించిన నేను అవి కానీ ఈరోజు క్లుప్తంగా నేను మీకు చూపిస్తున్నాను అది ఆయన అధిపతి అంటే ఎక్కడుంది సైన్యం అనేది నేను ఎక్కువ చూస్తా ఉన్నా ఎక్కడుంది సైన్యం మన దేవుడు సైన్యంలోకి అధిపతి అంటే మళ్ళీ సైన్యం ఎక్కడుంది చెప్పండి ఆయన రాజులకు రాజు అంటాం మళ్ళీ రాజు ఎట్లేండి యుద్ధం చేయకుండా రాజు అవుతారా ఈ రాజులు కదా ఆయన రాజు రాజులకు రాజు రాజులు ఎవరు అంటే మనమే రక్షింపబడ్డ వాళ్ళందరం రాజులు బైబిల్ మళ్ళీ మన రాజు అయినా మరి నువ్వెక్కడ యుద్ధం చేస్తేవి రాజు అయ్యండి హేతు రాష్ట్ర పథకాలు తీస్తాం మనందరినీ రాజు మరియు యాజులుగా తయారు చేసుకోండు నువ్వు రాజు రాణివి ఎప్పుడు యుద్ధం చేసిన ఎవరు యుద్ధం చేసినావా కొంచెం కష్టమే కదా యుద్ధం చేయకుండా నువ్వు రాజు ఎట్లయినావా అంటే కొంచెం బాధపడతారు కదా ఏమ్మా యుద్ధం చేయకుండా నువ్వు ఎట్లా రానివైన అమ్మ అంటే కొంచెం మనసు తెచ్చుకుంటుంది కదా బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇక మీద నిన్న మీరు యుద్ధం చేస్తారా తీర్మానించుకోండి చూడండి ఇవి చెప్పలేరు చర్చస్ అలా నాకు తెలుసు క్రైస్తవ జీవితము ఒక పోరాటము ఇది యుద్ధము అన్న విషయము నీకు అర్థమైన రోజు నువ్వు చూస్తావు నీ జీవితంలో విశేషమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి యుద్ధమే నేను కొంతకాలం నుంచి కొన్ని పరిస్థితి కొన్ని పరిస్థితి సమస్యలు ఎంతో ఆలస్యం చేసినాయి నా జీవితంలో అభివృద్ధి కానీ నాకు నేను ఎంతగానో ప్రార్థన చేసిన కానీ నాకు ఎందుకో విజయం వస్తలేదు ఎన్ని ఆటంకాలు ఎక్కడ కూడా ఆటంకాలే అయితే నాకు ఈ వాక్యం అర్థమైపోయింది అంత కాలం పట్టింది నాకు మీ తల తరగా అర్థమైపోయింది మీకు చాలా త్వరగా చేసింది వాక్యం నా జీవితంలో చాలా లేట్గా వచ్చింది వాక్యం కాబట్టి మీ జీవితంలో మరి విశేషమైన అభివృద్ధి ఉంటుంది అదే నాకు చాలా లేట్గా అభివృద్ధి స్టార్ట్ అయింది మీ జీవితంలో భరీగా అభివృద్ధి స్టార్ట్ అవుతుంది ప్రతి విషయంలో ఆత్మీయ విషయంలో ప్రకృతి సహజంగా అంటే మీ శరీరంలో మానసికంగా సాంఘిక ప్రతి విషయంలో మీ అభివృద్ధి ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఆలస్యంగా ఎందుకంటే నాకు అడగని ఇవన్నీ ఆలస్యము అనేది ఒక ఆత్మ అని నాకు తెలియదు ఇంతకాలం అనారోగ్యము ఒక ఆత్మ అని నాకు తెలియదు మోసము అనేది ఒక ఆత్మ నాకు తెలియదు అబద్ధము ఒక ఆత్మ నాకు తెలియదు అది ఆత్మల నుండి వాక్యం ఇంతగా ఈ ఇవన్నీ వచ్చి మీ కూర్చుంటే మీకు తెలియదు ఇవన్నీ ఆత్మని వెచ్చి కూర్చున్నాను నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు దొంగతనం చేస్తున్నావు ఇవన్నీ ఆత్మలు దొంగతనం అంటే ఒక నుండి ప్రతిదీ ఆత్మ అయితే నేను ఎందుకో ఒక వారం రెండు వారాల క్రితం ఒక వాక్యం చదువుతుంటే లేవి కాండం అనుకుంటా లేవి కాండము సంకే లేవి కాండం లేదు కాండ సంకేతానం రెండింటిని ఏదక్కడ చూస్తున్నాను గుర్తు లేదన్నా ఏడవ సంవత్సరంలో భూమిని మీరు విమోచించాలన్నది భూమిని విమోచించాలంటే భూమి కూడా ఒక ఆత్మనే కదా భూమి ఎట్లా చెప్పండి ఆ అది నాకు దేవుడు తెలిపిండు భూమి కూడా ఆత్మ అంటే ఆయన సృష్టిలో ప్రతిదీ జీవి వాడితో మాట్లాడమంటారు భూమిని విమోచించమని ఎందుకు చెప్తారు చెప్పండి అంటే దాన్ని మీరు సేకం చేయ సంవత్సరం ఫిడిచిపెట్టండి అని అంటున్నాడు నేను సేద్యం చేస్తున్నారు దానికి తగుతున్నారు దాంట్లో వితనం నాడుతున్నారు కాబట్టి దాని ఫలం ఇస్తుంది అది ఒక జీవి లాగా నీకు ఫలం ఇస్తుంది కానీ ఏడవ సంవత్సరంలో దానికి విమోచనలు చేసేయండి రెస్ట్ ఇచ్చేయండి అది రెస్ట్ తీసుకోవాలా ఎనిమిదవ సంవత్సరం తర్వాత మళ్ళా దాన్ని అది ఫలం ఇస్తా ఉంటుంది అది నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే ప్రతిదీ ఒక జీవి అన్న విషయము అంతవరకు నాకు తెలియదు ఈరోజు తెలుస్తుంది త్వరగా ఇంట్లో వాక్యం ఏం చేస్తారు చూడండి మనుషులు ఏమని అనుకోవచ్చు ఈ వాక్యం మీకు అర్థమైతే చాలు ఏమని అనుకోని ఎవరనుకోండి కానీ మనకు మటుకు ఇది అర్థం కావాలా ఇక్కడ ఏంటంటే వాళ్ళు నేను మటుకు నా పని నేను చేసుకునే వెళ్తా నుకోవాలా నా పని నేను ముగించుకుంటా అంతే ఎవరేమని అనుకోని ఏందా పని ఇది యుద్ధం నేను యుద్ధం పోరాల్సిందే జీవితాంతం యుద్ధం పోరాడతా నా కొరకు నా కుటుంబం కొరకు నా పిల్లల కొరకు సేవ కొరకు సంఘ కొరకు నా దగ్గర ఉన్న సభ్యుల కొరకు ప్రతి ఒక్కరికి నేను పోరాడతాను ఎవరి సమస్యలు ఆ సమస్యల కొరకు నేను పోరాడతాను ఇది యుద్ధం కాబట్టి మీ మీకు ఒక సమస్య ఉంది పది పది మంది సమస్యలు నా అవుతాయి పది మంది మీ సమస్యలు నాకు ఫోన్లో చెప్తే అవి నా సమస్యలు అవుతాయి అప్పుడు నేను మీ పక్షంగా వాడతాను పోరాడతాను అర్థమవుతుందా మీకు ప్రతి సమస్య ఒక ఆత్మ అని తెలుసుకున్నప్పుడే మీరు యుద్ధంలో ఉండగలరు లేకుంటే ఉంటారు ప్రతి బలహీనత నీలో ఉన్న ప్రతి బలహీనత ఒక ఆత్మ అని నువ్వు గ్రహిస్తే దాంతో యుద్ధం చేస్తావు ఉదాహరణకి నీకు ఒక వ్యసనం ఉంది ఆ వ్యసనము ఒక ఆత్మ అని నువ్వు గ్రహించగలిగితేనే దాంతో యుద్ధం చేసి నువ్వు గెలగలవు కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కదా నేను రక్షణ పొందినా కదా మళ్ళీ ఇవన్నీ నా మీద ఎందుకు పనిచేస్తున్నాయి నువ్వు రక్షణ ఎందుకు రోగాలు వస్తున్నాయి రక్షణ పొందినావు కదా మళ్ళీ ఏసుకో రక్తాలకు అడగబడ్డావు కదా మళ్ళీ ఎందుకు రోగాలు బైబిల్లో వాక్యాలు ఉన్నాయి అవన్నీ నేను మీ ద్లీరుగా మీ పూర్వీకులు చేసుకున్న తప్పిదాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఏం చేసిన వాళ్ళు మీ కుల గోత్రం కుల మీ కులాన్ని మీ కుల గోత్రం మీ ఇంటి పేరుని ఒక దేవతకి సమర్పించేది వాళ్ళు అది ఎట్లా సమర్పిస్తారంటే బైబుల్ ఏముందంటే రక్తంతో ఉడంబడికాయ చేసుకుంటారండి ఎక్కడైతే రక్తంతో ఒడంబడికాయ చేసుకుంటారో అది విడిపోదన్నట్టు అంటూ ఇప్పుడు తన రక్తానికి కాచాల్సి వచ్చింది మనం ఒక్కసారి రక్తం కాష్టపడితే రక్తం మన ఇంకా ఎవరు నిన్ను ఆయన నుంచి విడదీయలేరుల రాష్ట్ర పత్రిక ఎనిమిది ఉంది ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ రకరకాల ప్రపంచాల లోకాలలో కానీ ఏ ఆసమలు నిన్ను ఏసు ప్రభు ప్రేమ నుంచి విడదీయలే రక్తంతో అడంబడించండి కింద అదరికి ఇస్తే ఏం చేస్తుందంటే భర్త నిదానికి పోతే వాళ్ళ చెయ్యి తక్ కోసి ఆ రక్తం బొట్టు అక్కడికెళ్ళి వచ్చింది మంది లేదు బొట్టు అక్కడికెళ్ళొచ్చింది ఎంతో రక్తంలోకి వెళ్ళి వచ్చింది అరే బొట్టు పెట్టుకోమని చెప్తలేం మనము బొట్టు పెట్టుకోదానికి కూడా చెప్తలేం మనం కదా అది హృదయానికి సంబంధించినది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రక్తంతో ఉడంబడిక చేసుకుంటే ఎవరు చేసిండ్రో వాళ్ళే దాన్ని విడగొట్టాల అందుకే ఏసు వచ్చిందని ఉంది వాక్యం గరిత రాష్ట్రపత్రిక మీ తాతలు మీ ముత్తాతలు నాలుగు సంవత్సరాల క్రితము మీ కుటుంబాన్ని ఒక దేవతకి సమర్పించిండ్రు ఆ దేవత ఏమంటుందంటే మీ తాత ఒక గొర్రెనో మేకనో దెన్ననో కోసి మీ కుటుంబాన్ని నాకు సమర్పించిండ్రు మీ కుటుంబం మీద నాకు అధికారం ఉంది అర్థమవుతుందా ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీరు ఇక్కడికి వచ్చారు ఎవరో వాక్యం చెప్పారు మీరు స్వీకరించారు బాక్సం వద్దు పోతారు అంతా బాగుంటుంది తల్లి రోగంలో పైన మీ కష్టాలపైన ఉన్నాయి ఏం లాభం చాలా నమ్ముకుంటే ఏమొచ్చింది ప్రధానంటారు కొంతమంది ఎందుకంటారు అర్థం కాదు ఇప్పుడు అర్థమవుతుంది ప్రభు నమ్ముకుంటే అంత బాగుండాలి కదా కదా ఎందుకి జీవితము చిల్లుబడ్డ జీవితం ప్రభు నమ్ముకుంటే మా జీవితాలు మంచి ఉండాలి కదా ఎందుకు ఇట్టున్నాయి అని అంటారు చాలా మంది అందుకే ఎవరు వస్తుంది ప్రభు ఇచ్చిన తెలియదు ఈ సత్యం ఏంటంటే మీ ముత్తాతలు నాలుగు వందల సంవత్సరాల క్రితమే మీ కుటుంబాన్ని ఆ దేవతకు సమర్పించారు ఆ దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది సింహాసనం వేసుకొని కూర్చుంది దయ్యం దాన్ని నువ్వు తరమ లేవు కానీ అధికారం ఇచ్చింది దేవుడు తర్మరానికి నీకు తెలిసినప్పుడే కదా అధికారం వస్తుంది నీ తెలనంత కాలం ఏం చేస్తారు కసాలు అనుభవిస్తున్నట్టు ఎందుకు ప్రభావం ఎందుకు ప్రభావం ఏడుస్తున్నట్టు కానీ ఎప్పుడైతే ఈ సత్యం నువ్వు గ్రహిస్తావో నీ కుల దేవతని తర్మగలవు నువ్వు నీకు అధికారం చెంది కంటే నాటక ఉంటే అధికారం ఈ నాటక నుంచి ఏదొస్తే అది నెరవేర్తుంది వాకింగ్ కట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలా దాన్ని తరణం నేర్చుకోవాలా అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ వల్ల కాకపోవచ్చు అందుకే మీరు పాసలను అడుగుతారు పాపం పాతలకు కూడా తెలియదు సత్యం వాడు ఎట్లా వెళ్ళగొట్టగదు మీకు అదేవిత పేరు మీ తాతలు మీ కుటుంబాన్ని మీ కులాన్ని మీకు మీ వంశాన్ని మీ ఇంటి ఇంటిని ఇంటి పేరుని దానికే సమర్పించేశారు మా మా కుటుంబాన్ని మీకు సమర్పించిన అని ఆ దేవతకి చెప్పేస్తే ఆ దేవత అంటది మీ తరతరాలు తరతరాలు నేనే మీ ఇంట్లో ఇస్తే సుంభాషణ కూర్చుంటా అయితే మీకు తెలుసు అవి దురా అవి చెయ్యాలని మీకు తెలుసు దయ్యం ఎవరికైనా మంచిగా చేస్తుందా కొంతసేపు మోసగిస్తుంది నేను బాగా లాభం తీసుకొచ్చి నీకు డబ్బులు ఇచ్చి ఎంత చేస్తుంది ఒక్కసారి పడబడుతుంది అది ఎందుకంటే దయ్యానికి సైతానికి అది ఎట్టి పరిస్థితి మంచి పని చేయదు నీకు నేను ఎట్లా కానీ పడగొట్టాలనే ప్రయత్నిస్తుంటారు అట్లా తర్వాత తాతల నుంచి తాతల నుంచి రకరకాల రోగాలు మనకు వచ్చేసినాయి రక్తంలో ఉడమడి ఉంటుంది కాబట్టి రక్తంలో ఉంటే రకరకాల రోగాలు రక్తం వెళ్ళిన పోయి నువ్వు దాన్ని తర్మగొట్టాల మన అటువంటి అటువంటి ప్రార్థన జీవితంలో మనం ఉండగలిగితే తినే సాధ్యం కాదదు అర్థమవుతుందా కొన్నిసార్లు బ్రదర్ ప్రార్థన చేయండి అంటే మీకు తెలియదు నాకు తెలుసు ఈ సిస్టర్ నన్ను ప్రార్థన చేయమన్నదంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసా ఎప్పుడన్నా మీరు ఫోన్ చేసి బ్రదర్ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అంటే మీ కుటుంబంకి నాకు మీరు అధికారం ఇస్తున్నారు ఏమన్నారు ఏమంటారు దాన్ని హక్కు నా కుటుంబానికి నీకు నా కుటుంబం మీద నీకు హక్కిస్తున్న అప్పుడంటే ఎస్ ప్రభావ వద ఇప్పుడు ఈమె హక్కిచ్చింది కాబట్టి నాకు అధికారం ఉంది దయ్యాన్ని వెడగటం ఈ సత్యం అర్థం కాకుండా ఫాస్టర్స్ ఏం చేశారు కదసా అర్థం కాకుండా ప్రార్థన చేస్తే అది దాతలు వచ్చి పట్టుకుంటుంది అట్లా ఎంతమంది ఫాసల రోగ వ్యవస్థలు అయిపోయారు కాబట్టి ఈ సత్యం మీకు అర్థమైనప్పుడు ఏం చేసి వెళ్తాం మీరు నాకు అధికారం ఇస్తే నేను ప్రార్థన చేస్తేనే పోతాయి లేకుంటే పో లేకుంటే మీరు అధికారం నేను ఎంత ప్రార్థన చేసినా మీకు అసలు అయితేనే ఉంటాయి అర్థమవుతుందా అసలు మీరు సత్యం అర్థం చేసుకోవాలి మీకు అధికారం ఇచ్చండి కాబట్టి మీరు ప్రార్థన చేస్తే అవి పోతాయి మీకు అధికారం ఇచ్చింది మీ కుటుంబాలలో ఎంతమంది ఎన్నో తరాలు కదా నాలుగు వందల సంవత్సరాలు అంటే మరి మీరేందుకు రక్షణ పొందిరు అంటే మీకు ఇచ్చింది అధికారం దేవుడు ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ కుటుంబ మీ పూర్వీకులను చేస్తున్న దురాత్మలని తరమగొట్టాలని ఇది యుద్ధం ఇది ఇది ఎక్కడ జరుగుతుందంటే మీకు తెలిసి ఇందాక చెప్పినాను ఆత్మీయ పోరాటం మీ హృదయలో జరుగుతుంది బయట కాదు కాబట్టి ఇప్పుడు వాటిని తరుణం మీరు ఈ యుద్ధ భూమిలో దాన్ని తరుణం నేర్చుకోవాలి బైబిల్ నేను చాలా చూపించిన వాక్యాల గతంలో వాళ్ళకి పాపం దేవుడు చెప్పాల్సి వచ్చింది గిడ్డోరికి మీ తాత భయపేటం పెట్టండు దాన్ని కూలగొట్టకపోతే నువ్వు ఈ రాత్రి యుద్ధానికి పోయి గెలవలేవు అని చెప్తారు గిద్వంతో అప్పుడు పోయి గిద్దె దాన్ని కులగొట్టాల్సి వస్తుంది బలిపిటాన్ని తండ్రులు నిలబెట్టారు బలిపిటాన్ని దయ్యాన్ని వర్పించారు అది కూలగొట్టడాక గిద్దెను యుద్ధంలో గెలుస్తారు అట్లనే చాలా మంది భక్తులు వాళ్ళ తాతలు పెట్టిన ఆ విగ్రహాలను అన్నింటినీ వాళ్ళు పడగొట్టినారు పడగొట్టిపోయి అప్పుడు విజయం పొందేట్టు ప్రభుకరు జీవించారు నీ దగ్గర ఉన్న విగ్రహము నీ కుటుంబీకుల విగ్రహాలను మీరు పడగొట్టాలా ఆత్మీయ స్థితిలో ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ మీరు అనొచ్చు కేవలం ప్రార్థన ధరనే సాధ్యం అర్థమవుతుందా ఇంకా వేరే మార్గమే లేదు వేరే మార్గం ఇది యుద్ధం కళ్ళ యుద్ధం కాదు శత్రుడు కనిపించే కనిపించిన శత్రుడు వాడు కనిపించిన ఎట్లా ఎట్లా ప్రార్థన యుద్ధం చేస్తారు మీరు చెప్పండి అందుకు ఇప్పుడు ఏం చెప్పిండంటే తలకి శస్త్రాన్ని పెట్టుకోవాలా నడుముకి దట్టి ఇక్కడములకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏం తెలుసా ఆ డాల్ ఇక పట్టుకుంటే నీ తల నుంచి కాళ్ళ వరకు అది నిన్ను కాపాడుతుంటది విశ్వాసం డాల్ అంటే విశ్వాసం లేకపోతే ఏమైతే తెలుసా నీ ఇది ఏం చేయబడదు ఇది ఎడమ చేయ కదా దీనికి వేసి కొడతాడు వాడు బాణం ఇది వస్తాం సరిగా లేదనుకో దీనికి వేసి కొడతాడు వాడు బాణం ఈ దగ్గర వాక్యం లేదనుకో దీనికి వేసు కొడతాడు ఇక్కడ యుద్ధం అవుతుంది కుడి చేయికి యుద్ధమవుతుంది ఎడమ చేయికి యుద్ధం అవుతుంది ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇక్కడ యుద్ధం అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది నాకు అర్థమైంది ఎందుకంటే బెల్ట్ సత్యం అనే దట్టి ఈరోజు మీకు సత్యం పరచబడింది సత్యం దట్టి దట్టి అంటే బెల్ట్ బెల్ట్ కట్టుకోకుండా ఏమవుతుందా పాయింట్ చేసుకోవచ్చు మీకు తెలియదు ఉత్త ప్యా అంటే కాదు సోల్జర్స్ కి సైనికులకి బెల్ట్ తీసేస్తే అన్ని పడిపోతాయంట తల నుంచి ఇది వరకు అన్ని పడిపోతాయి అన్ని అంట చాయింట్లు ఉంటాయి అన్ని అటాచ్ ఉంటాయి సత్యము అంత ప్రాముఖ్యమైంది ఈ నడుము అనేది మీకు ఎవరైనా తెలుసా ఏముంది చెప్పండి నడుము చెప్పండి ఏముంది ఇక్కడ నడుము నడుమికి ఏముంది చెప్పండి ఆత్మీయంగా మీరు చెప్తున్నారు నిజంగా నడుమంటే ఏం చెప్పండి ీ శరీర నీ శరీరానికి మొత్తం బ్యాలెన్స్ అక్కడ ఉంటుంది అది నడుమునప్పు వస్తే ఎక్కడుంటది చేతులు పెడతా వంగుతుంది కూతురు అనిపిస్తుంది నడుము చాలా ప్రాముఖ్యమైంది కదా మీకు చెప్పాలా నడుము నప్పుడు స్లోచించండి అక్కడ ఇక్కడి నుంచి తరతరాలు బయటకు వస్తారు అర్థమైందా అక్కడి నుంచి తరతరాలు బయటకు వస్తుంది దాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది తరతరాలు రోగ విగ్రస్తులు వస్తారు తరతరాలు పనికి రాని వాళ్ళు వస్తారు పిల్లలు అడ కొడతారు బాణం నీకు ఈ సత్యం చాలా ఇంపార్టెంట్ అయింది ఈరోజు నేర్చుకుంటున్న వాక్యం కాళ్ళకేసి కొడతాడు బాణం నీకు సమాధానమైన జోళ్ళు సువార్త గారు సమాధాన సువార్త అయినా సిద్ధ మనసు అనే జోళ్ళు ఆ కాళ్ళేకి వేసుకుంటారు ప్రతి శర్రంలోని ప్రతి అవయమైన యుద్ధం జరుగుతుంది మీ తెరవులు ఈ విషయం మీరు వచ్చి ఈ యుద్ధము మీరు ఎంత జాగ్రత్తగా ఇవన్నీ ఇవన్నీ కవచాలు ధరించుకొని ఏం చేయాలి తెలుసా తుదకు దాని తర్వాత ప్రార్థనలో ప్రార్థనలో మీకు అంటే ఈ యుద్ధం ఈ యుద్ధం ఏంటంటే మొత్తం తల నుంచి అధికాల వరకు ఆ కవచాలు ధరించుకొని మోకాల మీద నుండి ప్రార్థించేయమంటున్నాడు అది యుద్ధం అంటే చాలా మంది తెలియక ఏమేమో చేస్తూ ఉంటారు ఏమేమో చేస్తుంటారు గంటల గంటలు ప్రార్థన చేస్తారు గంట గంటలు వాక్యాలు చెప్తుంటారు ఏమేమో చేస్తుంటారు ఈ సత్యం ప్రార్థించి నీ సమస్య విజయం పొందుతావు వాడు అబద్ధి ఇక్కడ వాడు అన్ని అబద్ధాలు చెప్తాడు ఈ సంవత్సరం నేను అని అని అంటాడు నువ్వు నవ్వాలా ఏడవు భయపడవు ఈరోజు కళ వచ్చింది కళలో వాడు ఏదో చెప్తాడు నీ పరిస్థితి నీ పరిస్థితి అట్లానే నువ్వు పొద్దులేసి భయపడతావు నేను భయపడను మీకు ఇంకా మీకు మీకు ఇంకా నేను చెప్పలేదు కొన్ని అనుభవాలు అవి మీకు రిలీజ్ చేస్తే మీ ఎంతమంది ఆయన కొరకు భరించగలరు నాకు తెలియదు నిజంగా సైతాన్ శక్తులు రాత్రి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటే నీ పరిస్థితి ఏంటి నిజంగా కొన్ని వేల దయ్యాలు వచ్చి పడతాయి తెలుసా నా మీద ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నా నేను కళ్ళార వాటిని చూస్తా రాత్రులలా అందుకు ఎక్కువసేపు ప్రయోజనలు ఉంటాను మా వాళ్ళంటూ ఎందుకు నువ్వు ఇంతసేపు మేల్కుంటావు ఎందుకు పండుకోవు చూడు కానీ ముఖం ముఖం అయిపోయింది కందన్ని ఎట్లయిపోయిందండి ఇది యుద్ధము మంచిగా పొవర్ వేసుకొని పెయిన్ వేసుకొని ఉంటే ఎలా ఇది యుద్ధం అని తెలిసినప్పుడు నువ్వు మొన్న రెండు మూడు రోజులు రెండు రెండు మూడు రోజుల మృత్యు దేవత నేను అది ఎటుగా ఇప్పుడు నేను చెప్పను అసలు దగ్గరికి చంపడానికి ప్రయత్నిస్తుంది నేను త్వరగా ఒక అర్ధ గంట సేపు దేవుణ్ణి భాషలలో దేవుణ్ణి స్థాయించడం ప్రార్థించి నేను ఇది యుద్ధం అని నాకు తెలిసింది దాని తర్వాత అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది ఆపడానికి నన్ను ఎందుకంటే మీరు ఇవన్నీ చెప్పేస్తుంటే మనుషులకి వాళ్ళందరినీ యుద్ధానికి తయారు చేస్తుండే నేనేమో ఇంతకాలం మోసపెట్టించిన చర్చిని క్రైస్తవులను మోసగించిన రెండు వేల సంవత్సరాల నుంచి వీళ్ళవాడు వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు కేబిపిఎం బ్రదర్స్ సిస్టర్స్ వచ్చి ఇవాళ చెప్పి రకరకాల సంఘర్షిలకి అందరినీ రెచ్చగొట్టి అందరినీ సింహాల్లాగా తయారు చేస్తున్నారు మీరు సినిమామే కొత్తగా తయారు చేసేది ఏముంది మీరు ఆల్రెడీ సింహము సింహం పిల్లలు మీరు ఆయన కొదంబ సింహము యుధా గోత్రపు సింహమైన సింహము పిల్లలు మీరు సింహాలు మీరు గర్జించాల్సింది భై పిల్లిలాగా ఏడ్చుకుంటూ వస్తారా చెప్పండి యుద్ధానికి బై ఇది యుద్ధం ఇది మీ సమస్యల మీద మీరు యుద్ధం చేయాలా కొట్లాడాలా వాటితోని దాని మీద విజయం పొందేంతవరకు విడిచిపెట్టద్దు చివరికి ఒకటే నేను చెప్తున్నా ఏ సమస్యనే కానీ అమ్మ జీవితాంతం మందం తినాలన్నమాట నేను తిననన్నాను ఒకరోజు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట నీకు ఖచ్చితంగా షుగర్ ఉందన్నాడు నాకు షుగర్ రాదని చెప్పిన ఎందుకంటే నాకు తెలుసు ముందు అర్థమవుతుందా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అనుభవపూర్వకంగా అవి నిజంగా దయ్యాలు వస్తాయి మీ దగ్గరికి వచ్చినా భయపడకండి ఇంతవరకు మీకు రాలేదు డైరెక్ట్ గా మీ కోళ్ళి రూపకంగా భయం పెడుతున్నాయి పిడకళ్ళలు వచ్చి భయపడుతున్నాయి కానీ ఇంకా స్వరాలు మీరు చేస్తారు నిజంగానే వస్తాయి మీరు ఇట్లా పండుకొని ఉంటే మీ పక్కన వచ్చి మీ పరిస్థితి ఏం చెప్పండి మీకు తెలుస్తుంది కూడా మీ ఆత్మ ఎందుకంటే మనకి ఈ పిల్లి కావాల్సిన కళ్ళు ఆత్మీయ కళ్ళు వేరే మనకి కళ్ళు మూసుకొని నీకు కనిపిస్తుంటాయి పక్కన వచ్చి కూర్చిందని దురాత్మ కొన్ని వచ్చి కాళ్ళు గొంతు పిసుకుతాయి కొన్ని వచ్చి నోరు కళ్ళని నోట్లకి ప్రార్థన రాని నోరు పట్టేస్తాయి కొన్ని కాళ్ళు పట్టేస్తాయి కొన్ని పరిస్థితులకు దూరం ప్రయత్నిస్తుంటాయి చెప్తున్నాను మీకు ఇవన్నీ అనుభవపూర్వకంగా నేను చూసినా కానీ చెప్తున్నాను వాటన్నిటితో నేను పోరాడాలా ఈరోజు రాత్రి మీకు వాక్యం రిలీజ్ చేస్తున్నాక నేను నా పరిస్థితి ఉండదు నాకు తెలుసు నేను ఎంతసేపు ప్రాబ్లంలో నాకే తెలియదు ఇంతటి అవన్నీ వచ్చేస్తాయి మీ హృదయంలో ఉన్న దుష్ట శక్తుల సింహాసనం పూల కొడు చేస్తున్నాను ఈరోజు సత్యం బయలుపడడం అర్థమవుతుందా ఇంకా వాడు వాడు మేము మీ దగ్గర మీ మీ నేను తరమేసినా కాబట్టి అవన్నీ నా నువ్వు ఎందుకు మమ్మల్ని ఇట్లా చేసినా మేము ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలి మేము వాళ్ళ హృదయాలకి తరబేసినా వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా నేనే వాళ్ళు నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నేను తరిమినా నేను నాకేముంది నేనేం కదా ఆ కుటుంబం నాకు అధికారం ఇచ్చింది వాళ్ళ ఆహ్వానించారు కాబట్టి నాకు నేను నేను వాళ్ళు ఆహ్వానించకపోతే నేను రాకపోయాను కదా కాబట్టి వాటికి కూడా ఏముంటుంది మాట మీ తాతలుంటే మీ తాతలు దాన్ని మళ్ళా తిరిగి వాపస్ తీసుకుంటే బాగుండేది మీ మీ తాతలు ఎప్పుడు రావాలి బతికి ఇంకా వాళ్ళు కదా తీర్మానించుకుంది వడంబరిక చేసుకుంది దయ్యాలతో వాళ్ళు చనిపోయినారు ఇదే సమస్య ఈరోజు ప్రపంచంలో ముత్తాతలు కుటుంబాలన్నీ సమర్పించి చనిపోయి వెళ్ళిపోయినారు ఆ కుటుంబాలు వాణి ఆధీనంలో కొన్ని వేల సంవత్సరాల ఇప్పుడు ఓడి వాటిని పాత్రలకు తెలియ సత్యం పాపం వాడు ఈ రోజు నీకు అర్థమైంది నువ్వు చూడండి శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కానిచ్చో మీరు పరిలోకానికి అంటే పాస్టర్ల కంటే మీ నీతి అధికంగా ఉంది వాక్యం ఉందా లేదా చెప్పండి పాస్టర్ల మీ నీతి అధికంగా మీరు పోలేనట్టు అంటే వాళ్ళు చెప్పండి వాళ్ళ గురించి మాట్లాడుతుంట వాక్యం అంటే పాపం వాడికి తెలియదు ఇది అందుకు మేము పోయి పాసలకు చెప్తున్నాటం ఈ విషయాలన్నీ ఇవి చెప్పండి మీ చర్చెస్కి చెప్పండి మీ చర్చని యుద్ధంగా మార్చండి వాడు వచ్చి పాటలు పాడుకొని హలంగా పాటలు పాడి ప్రభువాలో పాల్పొంది కొనసేపు పాటలు పాడుకొని వెళ్ళిపోతే కాదని యుద్ధమే కాదు అది అది నా దృష్టిలో దేవుణ్ణి శృతించాలా గణపరచలు అన్ని ముఖ్యమే కానీ ఇది ఆత్మీయ పోరాటం వాడు అక్కడ గేట్ దగ్గర నిలబడి ఉంటాడు వాడి దృష్టి ఆత్మడు నేను ఎప్పుడు పట్టుకోవాలి ఎప్పుడు వీళ్ళని ఎంటర్ కావాలి వీళ్ళు చూడడానికి ఎప్పుడు దూరాలా అని ప్రయత్నిస్తుంటారు అన్ని ద్వారాలు మూసి పెట్టుకోండి మీరు జీవితపు ద్వారాలు వాడికి ఎప్పుడు తెరవకండి నేను చెప్తున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు ఎవరు హాస్పిటల్కి పోవరు వీల్లేదు ఫోర్ లో ఎవరు చవరు నమ్ముతున్నారా నాకు ఒక వారం క్రితము ఒక కళ ఒక యవనస్తు రాదు అమ్మాయి మంచి చదువుకున్న అమ్మాయి అమ్మాయికి నేను ప్రేయర్ చేసినట్టు కళ వచ్చింది చేసినాక అమ్మాయి ఒక దురాత్మ బయటకు వచ్చింది అమ్మాయి పడిపించిందా పండుకుంది చాలాసేపు పండుకుంది అమ్మాయి నేను ఇంకా చూస్తున్న కళలో అయితే అక్కడి నుంచి ఇలా బట్టి ఒక పాము వచ్చేసింది ఎంత అంటే ఆ పాపలో ఉన్నట్టే కదా ఆ పాము ఆ పా ఆ పాము ఆ పాపను విడిచిపెట్టి నా దగ్గరకు వస్తుంది దానికి పట్టి గోడికి గోవి కొట్టి దాన్ని దానికి భయంకరంగా కొట్టింది నేను కళలో అప్పుడు నాకు అర్థం ఈ దురాత్మ ఫలాని కుటుంబంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కళలోనే నాకు అర్థం ఇచ్చింది అంటే కళలో కూడా కాన్షియస్ గుండెస్ నేర్పించాల వాక్యం చెప్పిన కాలం కిందట నీకు తెలిసి ఇది కళ అని కానీ నువ్వు కళలో ఉన్నావు ఎప్పుడైనా అనుభవం అయింది మీకు అట్లా మీరు కళలోనే ఉంటారు కానీ మీకు తెలిసి ఇది నాకు ఛాన్సలైంది అట్లా కళ ఒకరోజు కళలో ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు సంభాషణ నేను అంత మాట్లాడుతున్నా ఆయన పరలోకానికి పోయి అక్కడ ఇప్పుడుండే పరిస్థితి అని చెప్తున్నా అయితే నేను ఆ వ్యక్తితో మాట్లాడు వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన దూరం దూరమే ఉంటున్నా దగ్గరికి వస్తలేడు నాకు అప్పం నేను వాళ్ళు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని వాళ్ళు మనకు రాదు కానీ మాట్లాడుతుండడు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు అయితే నాకు తెలుసు కళలో అరే వ్యక్తి చనిపోయింది కదా ఇదే ఎట్లా వచ్చిన మాట్లాడుతున్నాడు అని నేను కళను అనుకుంటున్నా ఇది ఆత్మీయమైన జీవితం అర్థం చేసుకొని ఆ ఆత్మీయమైన స్థితికి నువ్వు ఎదగాల అప్పుడు నువ్వు ముఖాముఖిగా ఎదుర్కొంటూ వాటిని పోట్లాడుతూ ఎందుకంటే శత్రు బలం అంతర్ మీద నీకు దేవుడు సర్పంలో నువ్వు తెల్లని తొక్కుటకు నీకు అధికారం మీరు వాడుకోవాలి అధికారాన్ని యుద్ధంలో నీకు కుటుంబాల కొరకు కొట్టాడండి ఇప్పుడు మీ సమస్యల కూడా కొట్టండి మీ ఆర్థిక స్థితి కొరకు కొట్టాడండి మీ పిల్లల భవిష్యత్తు కూడా కొట్టాడండి ఇది విధానం మీరు ఈ యుద్ధంలో గెలవకపోతే మటుకు ప్రైతవ జీవితంలో విష్ఫలం ఇక్కడ మీరు ఇక్కడ మీదట మీరు ఓడిపోవడానికి వీళ్ళేది కాబట్టి అవి ఏ రోగాలన్నా కానీ దీర్ఘకాలపు రోగాలనే కానీ అవి దురాత్ఫలం తెలుసుకున్నప్పుడు వాటిని మీరు గద్దించాలంటే వాటిని మీద మీరు యుద్ధానికి వెళ్ళిపోవాలంటే మోకళ్ళ మీద ఉండాలా ప్రార్థన ఊర్చవాలా ఉంటే వారానికి కనీసం రెండు పూటలన్నా ఉపాసం ఉండడం నేర్చుకోండి సరే విశ్రాంతి దినం మంచిది ఆ రోజు ఉపాసం ఉండగలం ఎందుకంటే వారం అంతా ఏదో పనులు చేసుకుంటుంటారు మీరు కాబట్టి వారం పుట్టకూడదు ఆదివారం ఉండొచ్చు కదా ఉపాసం ఆదివారమే ఉండమంటారు బ్రదర్ ఉపాసం ఆ రోజే అన్ని వండుకుంటే అసలైన సరే ఆ వాసనలే నిన్ను ఆ వాసన అనేది ఆత్మని తెలుసుకుంటే అప్పుడు మీరు వాసన ముక్కు కట్టుకుంటారు ఇట్లా పెట్టుకుంటారు నాకు వాసనలు బడువు తుమ్ములు వస్తాయి మీ నాకు వాసన చూస్తే ఏదైనా సెంటు పక్కన సెంటు పెట్టుకొని వస్తే నాకు ఇది జల్బుస్టో స్టార్ట్ అయిపోతుంది అంటుంటుంది అన్నట్టు అందుకే ఇట్లా మూసుకొని కుంటుంది నేను ఆత్మీయ స్థితులు చేసుకోవాలి ఆ వాసనల ద్వారా వాడిని దేరికొస్తాడు ఆకలి ద్వారా వాడినికొస్తాడు అర్థమవుతుందా ఆకలి అనేది ఆత్మ అని తెలిసినప్పుడు మీరు తీసుకోండి ఉపద పదార్థాలు చేస్తారు అర్థమవుతుంది మీకు నేను చెప్పాడు దాహము అనేది ఒక ఆత్మ మాట్లాడతారు మీరు దాహంతో అది ఒక జీవి నీళ్ళంట జీవే కదా నీళ్ళల్లో జీవం ఉంటుంది గాలిలో జీవం ఉంటుంది ఆహారంలో జీవం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఈ సత్యం అర్థమవుతుంది ఉపాస ప్రార్థన ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే పెట్ట ప్రార్థన చేస్తా ఆకలే మీ దగ్గరికి రావడానికి వెళ్ళేది ఆకలానికి వెళ్ళేది ఒక పుట్ట కొంతకాలానికి రెండు పూటలు ఉండడానికి ప్రయత్నించండి కొంతకాలం మూడు పూట ఉండడానికి ప్రయత్నించండి కొంతకాలానికి ఒకటే పూట తినండి ఇరవై ఒక్క రోజు ప్రార్థన చేయండి దానిలు ప్రార్థన చేస్తే దేవదూత దిగొచ్చి మాట్లాడండి ధాన్యలతో ఏసువున నలభై దేవరాత్రులు ఉపాసం ప్రార్థన చేస్తే సైతాన్ని దిగొచ్చింది అదైతుందా పరిచయం చేసే తర్వాత ఉపాస ప్రార్థనకి చాలా పవర్ దేవదూతలు దిగి వస్తారు మీ పక్కన తిరుగుతూ ఉంటారు మీకు సడన్లీ మొత్తం ఇల్లంతా గెలిగైపోతుంది ఒకేసారి మొత్తం నిర్మోషం అయిపోతుంది మోటార్ సైకిల్స్ కూడా వినిపియావు మీకు నేను చెప్తున్నా అటువంటి ఉపాస ప్రార్థన లేదు ఆ టైంలో మీకు తెలుసు అంతా దిగి వస్తాను ఒక అడుగు చెప్తున్నాను దాంతో మూడు ఒకరోజు శిక్షణ నేను ప్రార్థన చేస్తున్నాను రాత్రి దేవుదిలు అందరు వచ్చేసారు నేను కళ్ళు తెరవలే ఎందుకు మోసపోవాలా కళ్ళు తెరవలే అట్నే ఉన్నాను అందరి దిగి వచ్చారు బాగా అని పాటలు పాడుతున్నారు నేను అనుకున్న ఈ చర్చలో పక్కన ఏమైనా చర్చ ఉందేమో ఇక్కడ ఏదైనా పాత చర్చు ఆ చర్చిలో అందరు పాడుతున్నామంటున్నారు కాదు ఆట మన భాష కాదు ఆ పాట దేవుడుతల భాష ఆ దేవుతల భాషలో కొన్ని కోట్లాది కోట్లాది దెవుతల పాటలు పాడుతున్నారు పాత పాట నేను స్టార్ట్ చేసిన పాట నాకు వచ్చింది పాట ఇప్పుడు కూడా రాగ గుర్తుంది నాకు అంటే ఈ అనుభవాలు ఎంతమంది రుచి చూడలేకపోయినాడు చనిపోయినారు దేవుడి దురడం ఈ అనుభవాలు అవ్వకుండా పోకుండా చూసిన లేదా దేవుడిని దేవుత చూసినా లేదా యాకప్పు చూసినా లేదా చెప్పండి దేవదూతతో కొట్టడినా లేదా పెరుగునాడి లేదా పెరుగులాడు కొట్టడనే యుద్ధం అది యుద్ధం చేయగలం అనేది యాకొపు దూరం నేర్చుకునే పడిపోయిన దేవుడు కూడా కదా దయాలు నువ్వు అర్థం కొట్లాడాలా కొట్లాడగలవు కొట్లాడి విజయం పొందిన నుండి వాక్యం అందుకు నీ పేరు ఇక మీదట యాకోబ కాదు నీ పేరు ఇస్రాయల్ ఇస్రాయల్ అంటే అర్థమేం తెలుసా దేవుని మీద విజయం పొందిన వాడు అర్థం ఇంత కష్టం కదా చెప్పడం అట్లా యుద్ధము అంటే నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే విజయం రావాల్సిందే నీకు లేకపోతే నువ్వు క్రైస్తవులు కానే కాదు క్రైస్తరాలు కానే కాదు అట్లా చెప్తే కొంచెం మంచిగా ఉంటుంది ఇక మీదట మీకు ఏ సమస్య ఉన్నా బ్రదర్ నాకు ప్రార్థన చేయండి నేను అడగద్దు ఇదేం చేయలేదు సార్ బ్రదర్ ఇప్పుడు నేనే ఇతరులకు ప్రార్థన చేస్తున్నా బ్రదర్ ఆ లెవెల్కి మీరు ఎదగలరా ఇది ఆత్మీయ పోరాటం మీ కుటుంబాలను పొందుకోండి మీ భర్తలను పొందుకోండి మీ భరణం పొందుకోండి భవిష్యత్తును పొందుకోండి ఆర్థిక స్థితిని పొందుకోండి నోటి ధర మాట్లాడండి ఈ సంవత్సరము అంతా మీకు సమృద్ధిగా కలుగును గాక ఈ సంవత్సరము ఎవరికి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు ఆమెన్ అంటారు హలగి అంటారు ఏమంటారు నాకు వెళ్ళదు వస్తుంటారు చెప్పిన నోటతో ఏం మాట్లాడట అది నీ నోట నుంచి ఏది వస్తే అది అవుతుంది అవును గాక ఇది నేను పొందుకున్నాను అంటే పొందుకున్నట్టు ఈ వాక్యం ఈ వాగతాన్ని నేను పొందుకున్నట్టు ఇంకా నాకు నువ్వు నోరు పూస్తునంటే అది పొందనట్టు అర్థమవుతుందా నా ఆర్థిక స్థితి ఇక మీదట ఇట్లా ఉండడానికి వీల్లేదు ఆమెన్ ఆమెనని చెప్పండి కనీసం ఆమెనంటే అవును కాక అని అర్థం లేకపోతే సైలెంట్ గుంటే నా ఉద్యోగ స్థలంలో దేవుడు నన్ను ఉన్నత స్థితికి లేపును గాక నేను ఇంతకుముందు ఏమి ఇక్కడ మీదట అన్ని నేర్చుకుంటాను నేను నేను ఏమేం పోగొట్టునో ఇంతవరకు నేను ఏమేం పోగొట్టుకున్నానో ఈ సంవత్సరం నుంచి 7 మార్లు తిరిగి పొందుకుంటాను వాటిని బల వాక్యం ఉంది నేను చూపిస్తాను ఏడు అంటే ఆ వాగ్దానం ఉంది అర్థమవుతుందా మీకు మీకు ఏమి అలర్జీస్ ఉన్నాయి ఈరోజు ఇక మీదట అవి ఉండడానికి వీల్లేదు నీ శరణంలో ఏ బలనీత ఉంది ఎన్ని ఇక మీదట అవి ఉండడానికి వీల్లేదు ఏమి ఆలస్యం ఇక మీదట అవి ఆలస్యం కావడానికి వీల్లేదు ఏసు క్రీస్తునామం అనే వాడతారు ఇవన్నీ మనం ఇక మీదట ఏవి ఆలస్యమైనాయో అవి ఆలస్యం కావడానికి వీల్లేదు ఏసు క్రీస్తునామం ఆమె ఇక మీదట నా భవిష్యత్తు ఏసు సురక్షితంగా ఉన్నది సైతానికి ఏ అధికారం లేదు సైతాను నా కుటుంబాన్ని ముట్టడానికి వెళ్ళే వాణి గోపురాన్ని నేను కూలగొట్టుకుంటున్నా నా కుటుంబపు గోపురాలని నా కుటుంబంలో గర్భాలయాలని కూలగొడుతున్నాను ఈరోజు ఏసు క్రీస్త నామంనా ఇక మీదట ఆ దురాత్మ ఉండడానికి వీలు మా తాతల నుంచి వస్తున్న దురాత్మ ఇక మీదట ఉండడానికి వీల్లేదు యేసు క్రీస్త పరుశున దాన్ని పారదోలుతున్నా నేను వెలగొట్టేస్తున్నాను ఇక మీదట నా రక్తం లెవెల్లో ఏ అనారోగ్యం ఉండడానికి వీల్లేదు ఏసు క్రిస్త దాన్ని పారగొడుతున్నాను కృప ఆయన కృప అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన నీకు అధికారం ఇచ్చిండు ప్రతి శత్రు మీద నీ శత్రు బలవంతటి మీద అంటే మా దగ్గర ఉన్న ఎన్ని ఆత్మలో వాక్యం చూపించి నేను ముగిస్తూ చూడండి ఆ మత్త వార్తలో ఒకటే వాక్యం ఆ నీ జీవితం ఎట్లా ఉంటుంది అనేది మత్తయసు వార్త అధ్యాయము పద్దెనిమిది వర్షం దీంతో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ఎవరు చదువుతారు మత్యత పదహారవ దేము పద్దెనిమిదవ వచనంలో పేతుర్తో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వే పేతురు నేనే పేతురు అనుకోవాలా మీరు ఈ వాక్యాలన్నీ చదువుతూడు ఇది నాదే నేనే అది ఈ పేతుర్ని నేనే కాబట్టి ఇప్పుడు పేతుర్తో మాట్లాడుతున్నా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు నాతో నాతో మాట్లాడుతున్నాడు నేనే పేతుర్ని ఇప్పుడు అనుకోండి చూడండి ఇప్పుడు చదవండి మరియు నీవు పేతురు ఎవరు నువ్వు మీరెవరు పేతురు చెప్తారు పేతురు అంటే బండ అంటున్నాడు ఈ బండ మీద నా సంఘము కట్టుదును ఏ నిమిషం ఒక నిమిషం పేతురు నీ మీద సంఘాన్ని కడుతున్నాడు అంటే నువ్వు ఎవరు పేతురు నీ మీద సంఘం నీ జీవితమే సంఘంగా మారబోతుంది మీరే సంఘము అర్థమవుతుందా ఇప్పుడు వినండి చివరిగా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం వాగ్దానం చెప్పిన వాగ్దానం ఆయన నోట్ల నుంచి వచ్చింది ఆయన అబద్ధికుడు కాదు ఆయన నమ్ముతున్నావు కాబట్టి ఆయన చెప్పిన మాట వినేసి మనం మాకు ప్రార్థనలకు వెళ్ళిపోదాం పాతాల లోకపు ద్వారములు ద్వారములు మీతో చెప్పు నేను మీతో చెప్తున్న నిలవ నేరవు అంటే అవి ఉండలేవు పాతాల లోకపు ద్వారములు అయితే చాలా మంది పాత లోకపు ద్వారాలు ఏంది బ్రదర్ అంటారు పాత లోకపు ద్వారాలు అంటే పాతలాంటి అన్ని ద్వారాలు ఉన్నాయా ప్రకృతి ఉండొచ్చండి త్వర కానీ మనకు తెలుసు గుమ్మములు అంటే మీరే అని ఇందాక పోయిన రెండు మూడు వారాల క్రితం నేను చూపించిన వాక్యం గుమ్మముల ద్వారా మీ తలలు ఎత్తుకోనట్టు మీ రాజు త్వరగా వస్తున్నానని స్వీకరించండి మీ గుమ్మములకి రప్పించండి స్వీకరించండి ఆహ్వానించండి అన్నట్టు గుమ్మములు అంటే మనుషులు అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వాక్యంలో పాతల లోకపు గుమ్మములు తలుపులు అంటే దుష్టుని మనుషులు దుష్టుని ఆత్మలు మీ ఎదుట నిలబడలేవంటా ఈ ఒక్క వాక్యం కోరికే నన్ను సతయించిన తెలిసి అవుతాను ఈ ఒక్క వాక్యం కోరిక కంపెనీకి చూస్తూ ఉంటాయి ఇది రిలీజ్ కావద్దు ఈరోజు రిలీజ్ అయిపోయింది మీ జీవితాలలో ఏం రిలీజ్ అయింది మీరే ఆ సంఘం మీరే ఆ బండ మీ జీవితమే ఆయన జీవితం ఇప్పుడు ఏమంటుంది అసలు ఎవరు నీకు వాగ్దానం ఇస్తుంది ఏ వాగ్దానం పాతాల లోకపు ద్వారములు నీకు వ్యతిరేకమైన మనుషుల ద్వారాలు అవన్నీ ద్వారాలు అవన్నీ సైతాన్ని ద్వారాలు అవి నీ దగ్గరికి నీ ఎదుట నిలబడలేవాళ్ళు ఉద్యోగం పోయినప్పుడు నీ ఎదుట ఆత్మ నిలబడలేదు నీ కుటుంబం దగ్గరికి అవి ఆరోగ్యం ఈ వాక్య మీరు జ్ఞాపకం ఏ సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా అవి పాతల్లో గుమ్మలు మనుష్య వస్తాయి మనుషుల గుమ్మమ్ములు కాబట్టి వాటిని మీరు గద్దిస్తున్నారు అవి మీ ఎందుకు నిలబడలేవు ఈ వాగ్దానాన్ని వ్యాఖ్యం చేసుకోండి దేవుడు ఏ స్టో నాకు వాగ్దానం చేసిండి సైతాన నువ్వు నిలవడం వెళ్ళిపో అంతే సమస్య వెళ్ళిపో నీ శరీరంలో నొప్పి ఉందా దాంతో మాట్లాడేది ఒక గుమ్మం అది సైతాన్ గుమ్మం దేవుడు ఇట్లా తయారు చేయలేదు నీ శరీరాన్ని మంచిగా తయారు చేసేడు ఎందుకు అనారోగ్యం ఉంది ఎందుకు నొప్పి ఉంది నువ్వు ఇప్పుడు తయారు చేమ్మము వాడు తీసుకొచ్చేడు ఇప్పుడు అది నిలబడానికి వీళ్ళు దాన్ని మనం ఇప్పుడు గద్దిస్తున్నాం అది పెట్టి వెళ్ళిపోవాల్సిందే ఈ వాక్యాన్ని మనం వాడుకుందాం అనే జీవితాలలో అర్థమవుతుందా కేవలం వినేసి వెళ్ళిపోయిన జీవితాలు కావు క్రైస్తవ జీవితాలు పోయిన ఆదివారం ఏం విన్నారు అటుపోయిన ఆదివారం ఏం విన్నారు మర్చిపోతున్నాం అట్లా మర్చిపోవడం వల్ల మీరు అవిశ్వాసం ఇక మీదట మేము మర్చిపోం వాక్యాలు మీ కుటుంబీకుల మీ పూర్వీకుల నుంచి వస్తున్న ఆ యొక్క గోత్రాలని కూలగొట్టాల మీరు మీరే కూలగొట్టాల నేనేందుకు కూలగొట్టాలా మీకు దేవుడు మీది మీరు కూడా కొట్టుకుంటారు కొట్టుకుంటారు ఏం చేస్తారు ఇప్పుడు ప్రార్థనలో నేను చెప్తుంట ప్రార్థన మీరు చేయండి ఆ ప్రార్థనలో మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి పేరు తీసుకోండి ఈ ఇంటి పేరు మీద కున్న దేవతని తరుముతున్నాను ఈ రోజు నుంచి అని మీరు ప్రార్థన చేయాలా మా పూర్వీకులు నిలబెట్టిన గోపురాలని నేను కుల కొడుతాను ఇది నా అని ప్రార్థన చేయడం నేర్చుకోండి మా పూర్వీకుల నుంచి వాళ్ళ తాతల నుంచి వస్తున్న రోగాలని నేను ఇక్కడ క్యాన్సల్ చేస్తున్నా ఇక రావడానికి వీళ్ళే నా నుంచి నా పిల్లలకి పోవడానికి వీల్లేదు భవిష్యత్తులో ఎవ్వరికి మా కుటుంబీకులకి ఈ రోగాలు పోడానికి వీల్లేదు ఆ ఉన్న ఆ శాపాలు వాళ్ళ మీద పోవడానికి వీలలేదు ఇక్కడికి బంద్ అంతే నాతోనే బంద్ అయిపోవాల్సింది కమిత ఎక్కడికి పోడానికి ఆ ప్రార్థనతో మనం ఇప్పుడు సాయంత్రాన్ని ముగిస్తాం కళ్ళు ముసుకుని త్వరగా మీలో మీరు ధ్యానించుకోండి ఇది ఇది సత్యం ఇంతవరకు మనం చూస్తున్న వాక్య ఎటువంటి పాతల లోకపు ద్వార ద్వారాలు మీ ఎదుట నిలబడడానికి వీల్లేదు అది ఏ రోగం అన్నా ప్రతి రోగము పాతలలో కప్పు ద్వారం ప్రతి సైతాను శక్తులు పాతలలో కప్పు ద్వారాలు దుష్టత్వము పాతల్లోకపు ద్వారము అపవిత్రత పాతల్లోకపు ద్వారము వాటిని నేను తరమగొడుతున్న నీ దినం ఏసుక్రీస్తు నామ్నా మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆ దూత దురాత్మలని యేసుక్రీస్తును గదిస్తున్నా విడిచిపెట్టి పోవాల్సింది ఈ దినం నీకు ఆజ్ఞాపిస్తున్నా యేసుక్రీస్తు నాన విడిచిపెట్టి ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి పో ప్రతి ఒక్కరి జీవితం నుంచి విడిచిపెట్టి పోవాల్సింది ఏసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా మా పూర్వీకులు నిలబెట్టిన గోపురాలని కూలగొడుతున్న వేసుక్రీస్తున్నామ ఈ దినం ఇక మీదట ఉండడానికి వీల్లేదు ఇన్ జీజస్ నే ప్రతి ఒక్కరి జీవితాన్ని వెచ్చిపెట్టుకోవాల్సిందే యేసు ప్రభు దాని సింహాసనాన్ని ఈ కుటుంబంలో మేము నిలబెడుతున్న విధానం ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క సింహాసనం నిలబెడుతున్నాం ఆ సైతాను సింహాసనం కోలగొట్టేస్తున్నాం ప్రభావ ఇక మీదట ఉండడానికి వీల్లేదు ఈ కుటుంబాలలో ఎవరి జీవితాలు ఉండడానికి వీలదు ఏ ఆలస్యంలో కావడానికి వీల్లేదు ఏ అనారోగ్యాలు కంటిన్యూ కావడానికి వీల్లేదు ప్రభా ఏ సెక్యూరిస్ ఉన్న మేము ఆజ్ఞేపిస్తున్నాం నువ్వు పోవాల్సింది ఇక్కడ నుంచి డిపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ ఐ ప్రభా ఎక్కడ ఆలస్యం అయిపోతున్నాయో ఇవన్నిటి మేము క్యాన్సల్ చేస్తున్న విధానం సైతాను ప్లాన్స్ ని మేము క్యాన్సల్ చేస్తున్నాం దురాత్మల డిజైన్స్ ని క్యాన్సల్ చేస్తున్నాం డీమన్ స్పిరిట్స్ డిజైన్స్ క్యాన్సల్ చేస్తున్నాం ఎక్స్పిరిస్ అన్న ఎవరి జీవితాల కూడా ఆదేశాలు కావడానికి వెళ్ళేది ప్రభావ అనారోగ్యాలు అక్కడ ఉండడానికి సంపూర్ణమైన విడదల ప్రకటిస్తున్నాం సంపూర్ణమైన శ్వాస ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్క జీవితంలో విశేషమైన కార్యాలు మేము చూడాల ఈ సంవత్సరం అంతటా ప్రభావ ఎవరు కూడా అనారోగ్యం కావడానికి ఎవరు హాస్పిటల్స్ పోవడానికి వీల్లేదు ప్రభావ ప్రతి ఒక్క తండ్రిని సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలా ప్రభా ప్రతి బిడ్డ తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యంలో జీవించాలా ప్రభా ప్రతి ఒక్కరు ఈ యుద్ధంలో ముందుకు పోవాలా ప్రభావ వెనకాలకి రావడానికి వీల్లేదు ప్రభా ప్రతి సమస్య మీద పడాల ప్రభా మేము దుష్ట శక్తుల మీద పడాలా ప్రభా అటువంటి శక్తిని వీరందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తాం ఈ కుటుంబీకులు లేవనెత్తండి ప్రభావ అటువంటి విశేషమైన సేవకులుగా తయారు చేయండి ప్రభావ వీరు ప్రార్థన చేస్తారు జీతాలు అద్భుతాలు మేము చూడాలా ప్రభావ వీరు ప్రార్థన చేసే స్వస్థత నొందాలా ప్రభావ వీరు ప్రార్థన చేస్తే మృతాత్మ మనుషులను విడిచిపెట్టి పారిపోవాల ప్రభావ ఓ ప్రభావ గొప్ప దైవ కుటుంబాల నుంచి రావాలా ప్రభావ అటువంటి సేవా పరిచయంలో వీళ్ళందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా ఇక్కడ చేయబడ్డ ప్రతి ప్రార్థన మీ సన్నిధి చేరిన మేము నమ్ముతున్నాం నైనా ఈ సాయంత్రం సభ ప్రతి ఒక్క జీవితంలో తనమైన విశేషమైన కార్యం జరిగించండి ప్రభావ ఒకవేళ వాళ్ళ ఇంకేమైనా ఆశకాలైన ప్రభా అది చూపించండి అది ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ వీరి పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నామైనా పరిశుద్ధత రమించమని ప్రార్థిస్తామైనా పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రించమని ప్రార్థిస్తాం ప్రభా కృప కలిగిన తండ్రి వీరి చుట్టూ మీ దృష్టించమని ప్రార్థిస్తాం ప్రభావ వీరి జీవితంలో విశేషమైన కార్యాలు జరిగించండి ప్రభా అవి చూడాల ప్రభా చూసి మిమ్మల్ని మహిమపరచలా ప్రభావ అటువంటి కృపా భాగ్యాన్ని ఈ కుటుంబీకుల ఇక్కడ వచ్చిన వారందరూ ఇరుగుపరుగు వారందరినీ తండ్రి వారి జీవితంలో ఆశీర్వాదాలు అనుగ్రహించండి సంపూర్ణను అడిగించండి వారి భర్తలని వారి బారిని వారి పిల్లలందరినీ రక్షణ రప్పించండి వారి బట్టి పిలిచిన పెరిత దురాత్మశతులు ఏసన్న పాత్రలో కనిచివేస్తున్నాం ప్రభా మీ మహిమార్థంగా మీ రాక వరకు వీళ్ళందరినీ సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుధనం ప్రార్థించున్నాం తండ్రి ప్రభా ప్రవేశ రక్తం ఏ చేయం చేయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికలకు నాశనం తల్లి కారులకు నిరంతరం చేయం చేయం జయం మన ప్రభుని ఏసు క్రీస్తు ఒక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సతకాలం తొడగడు గాక ప్రజా ప్రజల అది ప్రజలకి